రానోివ ఏ సర్వాన్ని పశ్యన్న న్వాన మనన విజ్ఞానాభ్యాం సంభూత శాస్త్రా దృష్ట భవే ఇంకా ఒక వచ్చాం ఏదైనా ఒక విషయాన్ని మనం శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి శాస్త్రా శాస్త్రము అంటే సంస్కతి శాస్త్రం ఏదైతే ఒక గంభీరమైన విషయాన్ని బోధిస్తుందో దానికి శాస్త్రము శాస్త్రం గీతాశాస్త్రం అంటే గీతాశాస్త్రం గీతాశాస్త్రం ఏదో చిన్న గీత అనే శాస్త్రం శాస్త్రశబ్దానికి వేదము అని కూడా వస్తుంది అలాగే వర్త ఆ సంస్థ అనేది మాట్లాడతారు కానీ లోకంలో శాస్త్రశబ్దానికి దుర్జ్ఞాన శాస్త్రం అని సో అసరాక స్థలాల్లో వర్త అది ఎలా అవసరం వాటికి వైద్యుల్లో కూడా అర్థశాస్త్రం అని వ్యాకరణ శాస్త్రం అని అలా మాత్రం ఆ వడకాలని కట్టారు కానీ ఇక్కడ శాస్త్రశబ్దానికి అర్థమవుతుంది శాస్త్ర లేదం శాస్త్ర యోగ అక్కడ శాస్త్రం అంటే పర్వశాస్త్రం జాతర చేస్తాం కాబట్టి అసలు లేదా ఉపని శక్తులు శాస్త్రం పేరు శాస్త్రం అని కూడా కట్టం కాబట్టి ఆ శాస్త్రం యొక్క చెప్పేది శాస్త్రం శాస్త్రార్థాన్ని అనుభవం చేసుకోవాలి అంటే దాన్ని గమనం చేసి మనన విజ్ఞాన మనన విజ్ఞానములతో దాన్ని సంబోధనం చేయాలి మననం లేకుండగా విజ్ఞానం అంటే అనుభవాన్ని చేసుకోవాలి సో కరస అనుభవ స్వరూపమైన సాక్షాత్కారహించింది పైవాగ్యం చూసాం దాన్ని స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకుని ఆచరించి చేసుకుని అనుభవాలు తెచ్చుకోవడం అది విజ్ఞానం సో అది చేయాలంటే మననం చేయాలి నా మననం ఎంత చేయాలంటే మనస్సు వాసనాత్మకంగా ఉంటుంది అనేక వాసనలు నిండి ఉంటాయి హైదరాబుద్ధిలో అంటే ఏదో గడిచిపోయి గతంలో ఏవో వాసనలు గతాలకు సంబంధించిన వాసనలో గ్రమే తెలిపేస్తాం లేకపోతే గతంలో కొంతసేపు గతం కోసం కలిపి ఇంకా భవిష్యత్తుకు సంబంధించిన ఆకాంక్షలు ఆటలు కోరికలు ఇవన్నీ కూడా మనస్సులో చెన్న చెన్నగా తెలవేపుతూ ఉంటాయి సో ఆ స్థితిలో శాస్త్రాత్మ అనుభవాలు వచ్చినట్టు కాదు ఆ భేద బుద్ధితో మనస్సు పనిచేస్తూ ఉంటుంది భేదమే సత్యం మనం జీవిస్తూ ఉన్నాం అంత దృఢంగా అవకాదు దృఢంగా జీవితంలో భాగం చేసుకుంటాం ఎంతో దృఢమైపోతుందంటే ఈ ధైర్వ సత్యమైన ఎవరైనా చెప్తే ఆ మాట అదేదో విందూరంగా వినిపిస్తుంది ఆ స్థితి చేసుకుంటాం అలాంటి స్థితిలో ఉంటాం అటువంటి ఇప్పుడు ప్రాణోహేవేసే భగవతి అని ఉంది భాష ఈ సంగము కూడా ఈ యాలి సంఘాన్ని ప్రాణోహేవ భగవతి ఈ సంగము కూడా అసలు చాలా చెల్లించే ప్రాణులు తెలియసాయి ప్రాణులు ఈ సంఘము ఆ ప్రాణదేవలు అంటే ఆ ప్రాణ ఆ ప్రాణ ఎక్కడ ఉంది ఒక్కరు హోమే అనేది ఒక్క లేదని అనేది మీ లోపల ఉంది నేను బయట ఆ ప్రాణదేవత లేదు ఇలా ఇది ఇది ఉపనిషత్తుంది ఈ మధ్యలో ఎవలోకంలో నుంచి దేవుడు లేదా ఇస్తాను ఎలా ఈ జీవితీ గారికి ఎలా పొందాం దేవుడు ముందుగానే శాస్త్రం సత్ములని శాస్త్రం చేస్తాం వీరందరూ దేవులు కాదు వీరందరూ దేవులు జగవుతారు దేవం లేదు మాత్రం ఎవరికారంటే భారతదేశంలో ఎన్ని జీవించాలి నేనే దేవుడు నేనే అక్కడ దేహాభిమానంతో కొట్లాడినమాట ఈ దేహము ఇంద్రియము ఈ మనస్సుతో పాదాత్నాన్ని చెంది ఉన్నా ఫలానా నిత్యత్సవంతో ఫలానా పరిచి అది ఒక అటువంటి వేణం విస్తారించారు ఏ విస్తారించినప్పుడు నిత్యాన్ని మనం ఇది బాగా ఉద్యమ సాయంకాలం అది ఎవరైనా పార్టీలు ఇస్తూ ఉంటామో ఆ డిక్టానిక్ సెల్స్ ని ఆ మీ మైనింగ్ సెల్స్ ని స్మాల్ మిజిన సెల్స్ ని తీసుకొచ్చి ముందుకెళ్లి దానితో మమేకమై ఇంకో నేను ఈ రంగు మనల్ని ఆరాధించండి అని చెప్పి వాళ్ళు భారతదేశ సమాజంలో అయితే మీరు విధంగా పంతొమ్మిది వందల ఇరవై తీసుకోండి పంతొమ్మిది ముప్పై తీసుకోండి మొదలు నలభై తీసుకోండి అయితే రెండు వేలు రెండు వేల పది ఎక్కువైనా సరే అరవై మంది ఉంటారు అదొక ఎక్స్ వేస్తుంటారు అని ఒక సంవత్సరం చూపించి తెలంగాణలో ఒక టైం నేనే భగవాన్ అంటూ ఉండదు ఇప్పుడు సంస్థ లో రిక్వైర్ ఎంతో ఉండేదా అదే గెఫ్ట్ లో ఒక టైం ఎంతో ఇదో ఆ సిక్స్ ఎనీ సిరియల్ టైం సిక్స్ దే ఆర్ భగవాన్ యాప్ సో అటువంటి ఒక వాతావరణంలో మనం జీవిస్తాము సో కానీ శాస్త్రాత్వం అలా లేదు తర్వాత ఇంకా ఎలా జీవిస్తాము అంతా భేదమే శక్తిము అన్నట్లు జీవిస్తున్నాం దేవాలయాలకు వెళ్తే ఒక అర స్ట్రైన్స్ ఉంటాయి ఈ అరడ స్ట్రైల్స్ భిన్న భిన్నములు ఒకే ఈశ్వరుడు ఇన్ని రూపాల్లో ఉన్నాడని కాదు ఒకే ఈశ్వరుడు ఇన్ని అంత అందమైన సమాచారం అదే కథ ఉంటాయి అదా ఉంటాయి డిఫండ్ సమ్ దాని లేదు చేసే పూజలు వేరు ఇది ఏమిటి చేసే నైరుద్యం లేదు ఇక్కడ మంత్రం లేదు తాంత్రం లేరు యంత్రం లేదు పక్క గడితే ఇక్కడ అన్ని మార్పుతాయి ఇంకోటి ఏమరు వస్తారు అని ఈ విధంగా మనం భిన్న భిన్న చిన్నాలుగా మనం చూస్తాం ఇకపోతే రైకరిక సమాజం కూడా చెప్ప నచ్చలేదు మీరు లేరు వారు లేరు తెలంగాణ లేదు లేరు ఆంధ్రావాడు లేరు ప్రజాపుడు లేదు ఇండియన్ లేరు అభివృద్ధి లేదు అంతా భిన్న చిన్న లేదు ఇంతటి ఆ అజ్ఞానంలో నిరసిస్తూ మనం ఒక్కసారిగా ప్రాణోత్వికాన్ని సర్వాన్ని పనికి అంటే మనం ఎలా అనుభవాన్ని పడుతుంది దాన్ని బాగా మననం చేయాలి మననం చేయటం అంటే దాని ఫోకస్ పెట్టాలి మనం మననం చేస్తూ ఉంటాం చూడండి ఎలా మననం చేస్తారో డబ్బు సంపాదించేవారు ఆ డబ్బుని డబ్బు సంపాదించే మార్గాలని మననం చేస్తూ విద్యార్థి విద్యము ఆ విద్యకి సంబంధించినటువంటి ప్రక్రియల్ని మననం చేస్తూ ఉంటాడు నిజమైన విద్యార్థి అయితే లేకపోతే ధర్నాలు చేస్తూ ఉంటాడు రోజు ముందే సో కాబట్టి అది ఆ అనేది ఒక ఫోకస్ ఉండాలి ఇలా వాళ్ళు లేస్తే మళ్ళీ పడుతుంది ఫోకస్ నిన్న పెట్టి మనం వర్క్ చేస్తూ ఉంటాం అలా ఏ అంశంలో మనం వర్క్ చేస్తామో ఆ అంశంలోనే మనం విజయాన్ని సాధిస్తూ ఉంటాం కాబట్టి ఆ ప్రాణస్వరూపం విషయంలో ఆ మననం చేయాలి దాన్ని బాగా అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తే అప్పుడు శాస్త్రా ఆ శాస్త్రా అంటే నిశ్చితము అంటే వేల ఉండేది సత్యమే అని పుష్ఠ భవే అనే ఆలంగా మనకు అనుభవానికి వస్తుంది అవునండి ఈ ప్రాణముతోటి మనము ప్రాణోపాసన చేస్తూ ఉంటే మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ ప్రాణులతోటి మనం అలాగా ఎకమై ఉన్నప్పుడు నేను అనేటువంటి భేద దృష్టి కానీ ఏ ఏ దృష్టి భేదానికి అక్కడ అవకాశం లేదో అంత భేదమే మనకు అనుభవానికి వస్తుంది దేశపాలంలో గతీతమైనటువంటి ఆ ప్రాణ స్వరూపము నేను అని స్పష్టంగా మనకు అనుభవానికి తీసుకోవాల్సిన అవకాశం ఉన్నది రెగిటేట్ ఉందా సో అలా చేసుకోవాల్సి ఆ విధంగా ఆ పద్యాన్ని తెలుసుకున్నాక మళ్లీ వెనక్కి భేద ప్రపంచంలో ప్రవేశించి ఈ భేదాన్ని సమర్పిస్తూ అలా ఉండరా ఎందుకు సమర్పించాలి భేదాలు ఏదాన్ని సమర్పించాల్సిన అవసరమేముంది భేదాన్ని సమర్పిస్తే మీకు ఏదో ఒక లౌకికమైన ప్రయోజనం సృష్టిస్తుంది అందుకోసమే కదా ఏమిటి లౌకిక ప్రయోజనాల వల్ల ఉపయోగం ఏంటి ఏమి ఉపయోగం నేను ఏదో పాఠం చెప్తాను పాఠం మరి సంగళి అవ్వాలి కదా బతకాలి రావట్లేదు అంటే ఆ ప్రశ్నలో ఉన్న అభిప్రాయం ఏమిటంటే మనం బతకాలంటే అజ్ఞానం ఉండి తీరాలి అనే ఒక నిశ్చయం చేసుకుని ఆ ప్రశ్న అడిగారు మనం ఇంతవరకు జీవించాం కదా ఇంతవరకు జీవించామంటే ఈ అజ్ఞానం ఏదైతే ఉందో ఈ అజ్ఞానం ఉండబట్టే మనం జీవించాం అజ్ఞానం లేకపోతే జీవించండి ఒక ఏదో ఒక భయం అది చాలా మీరు ముందు సత్యాన్ని తెలుసుకోండి బతకడం తర్వాత ఆలోచించచ్చు అది ఎక్కడ వరకు అయ్యే కాదు అసలు నేను అప్పుడు ఎవరికారు ఏమని చెప్పానంటే ఫస్ట్ టు టెల్డ్ సర్వైవల్ ఆఫ్ వాట్ ఆ తర్వాత నీకు ఎలా సర్వైవ్ అవ్వాలని చెప్తాను ఎందుకు సర్వైవ్ అవ్వాలి దేహం సర్వైవ్ అవ్వాలి నువ్వు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని చూడు దేహం సర్వైవ్ అవ్వాల్సిన అవసరం ఉందో లేదో అప్పుడు దేహం అనేది ఆత్మరూప హిజంగా లేదు అని తెలుస్తుంది అప్పుడు ఈ ప్రశ్న ఉదయండి ఎందుకంటే రాముడి ప్రశ్నకి సమాధానం ఉండదు రాంగ్ ప్రశ్నని రాంగ్గా తెలుసుకోవడమే ఉంటుంది కానీ రాంగ్ ప్రశ్నకి సమాధానం ఉన్నాయి కాబట్టి అజ్ఞానంలో ఉన్నాం మనం అజ్ఞానం జీవ మనం ఇంతవరకు జీవించి ఉన్నామంటే ఆ ప్రాణశక్తి యొక్క మహిళ జీవించి ఉన్నాం కానీ మన అజ్ఞానం చేయడం జీవించి లేము కనుక పర్మభావాలనున్నాగా పతండా ఉన్నాగా ఈ ప్రశ్నలన్నీ పట్టం పెట్టి సత్యాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఆ సత్యం ఏమిటంటే ఈ సకల ప్రాణుల ఎందు ఏ ప్రాణశక్తి కలదో అదివే నా ఎందుకు కూడా కలవదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ప్రాణశక్తియే తీసుకోరదు ఇతనుక నేను గాను ఈ జగత్తు గానీ తీసుకొని కంటే నిన్న లేదు ఇది సత్యం ఇది తెలుసుకోండి ముందు తెలుసుకున్న తర్వాత సర్వైదు ఏదికి సర్వైవ్ అవ్వాలి ఎలా సర్వైవ్ అవ్వాలి అలా తర్వాత ఆలోచిద్దాం సో కాబట్టి ఆ విధంగా నిశ్చిత పృష్ట భవేది మనకు ఉన్నటువంటి అజ్ఞానము అజ్ఞానం యొక్క వాసనన్నింటినీ కూడా ప్రోత్సహించి ఆ యథాత్మకతత్వాన్ని నిశ్చిత పృష్ట భవే ఎక్తి సందేహమునకు తాగులేని విధంగా అనుభవ రూపంగా సో ఆ తెలుసుకున్న తర్వాత వారు అతివారి అవుతారు అత ఏం పశ్యన్ అతివాదీ యా వ్యాకాంతం అతి మదనశీల అనుగుణంగా తెలుసుకున్నవాడు ఏం పశ్చిన్ ఈ సత్యాన్ని అయితే తన స్వరూపంగా అనుభవంగా తెలుసుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాడు అతివాది అవుతాడు అతివాది అంటే అతీర్ వసతి అతిగా మాట్లాడేవాడికి కాదు అతీర్త్యవసతి అప్రసంగం లేదు సో అది అధిగమించి మాట్లాడతాడు ఒక ఈ అజ్ఞానము అజ్ఞాన కల్పితమైన పేద జాతం ఏదైతే కలదో దీనిని అధిగమించి దాని దాన్ని ఒక మెత్తి చెందు దాని పైమెత్తికి చేరి అక్కడనే ఉండి మాట్లాడతాడు అతివాది ఈ భేద భేదజాతం ఏదైతే కలదో అదంతా కూడా మనకి లిస్టిని చెప్పారు నా అమ్మతో మొదలు పెట్టాడు నా అమ్మ సో నామతో మొదలుపెట్టి ఇంకా ప్రయార్థం లిస్టు ఓబీచ్ చూసుకుంటే ఉన్నది పంచ విధాలు ఉన్నాయి అవన్నీ వచ్చాయి ఆ లిస్టులు ఈ ఆశతోటి ఒక ఇచ్చతోటి ఆశ నామ నుంచి ఇచ్చే వరకు ఈ లిస్టు ఏదో ఇవన్నీ కూడా అజ్ఞాన కల్పిత సో ప్రాణదేవత కంటే భిన్నంగా దేహం అనేది ఒకటి ఉన్నదని ఆ దేహం ఫలాలు అప్పుడు పుట్టిందని దానికో పేరని దానికో గోత్రమని నామం అని అది నామం ఆ రకమైన భేద దృష్టి నుంచి నామం అది ప్రారంభం మధ్యలో రకరకాల ఎన్ని వంద ఐటమ్స్ కవర్ చేసుకుంటాం ఆ రకం వచ్చాం ఆ శంకేటి ఇచ్చ నేను సర్మం నుంచి విలువడి ఉన్నాను అనే భేద దృష్టిని పురస్కరించుకుని సర్వమునందు ఉండే ఏవో కొన్ని ఇంటి ఆసక్తి ఉన్న కారణంగా అది నాకు కావాలి అనే ఇచ్చ గుర్తుంది కాబట్టి ఇచ్చ కూడా భేద దృష్టి కూడా స్ఫురతమైన ఇక్కడ నామ మొదలు ఇక్కడ ఆట ఉన్నాయి చదవంజన ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా భేద దృష్టిని ఆధారంగా చేసుకునే బయలుదేరిటువంటిది కాబట్టి ఎప్పుడైతే భేద దృష్టి తప్పు అని మీరు ఉన్నది ఒక్క ప్రాణదేవత యూనివర్సల్ లైఫ్ తప్ప ఈ భేదములన్నీ కూడా నాన్న కనబడేవి కానీ వాస్తవాన్ని కాదు అని మీరు ఎప్పుడైతే తెలుస్తున్నారో అది తెలుస్తున్నప్పుడు ఆ అభేదములు మాట్లాడతారు తప్పిస్తే ఈ భేదమును అతిక్రమించే అభేదాన్ని మాట్లాడతారు తప్పిస్తే మళ్లీ భేదంలోకి దీని మళ్లీ భేదాన్ని సమర్పిస్తూ భేదాన్ని ప్రమోట్ చేస్తూ ఎలాంటి మాట్లాడతారు ఇది నాకు సో అతీ పద్ధతి ఒక ఒక తప్పులు నా దగ్గరకు వచ్చి వచ్చి మాకు సంతానం లేదు మీరు ఏమన్నా సంతానం ఇవ్వాలని చెప్తారా మరి చూడండి సంతానం కావాలనే ఆకాంక్ష తప్పేం లేదు మంచిది సంతానం వల్ల ఉండే లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి మిక్సిడ్ బ్యాగ్ ప్రతిదీ కూడా మిక్స్డ్ బ్యాగే దాంట్లో అన్ని లాభాలు ఉన్నాయేమీ లేదు డబ్బు సంపాదించేది అనుకోండి దాంట్లో లాభాలు ఉంటాయి నష్టాలుంటాయి సంపాదించే నీకే తెలుస్తుంది కీర్తి ప్రతిష్టలు సంపాదించాలనుకోండి దాంతో లాభాలు నష్టాలు ఉంటాయి ఎంపీలతోటి ఎమ్మెల్యేలతో మినిస్టర్లతో బాగా అందించాలు ఉందనుకోండి దాంతో లాభాలు ఉంటాయి ఒకప్పుడు జైలు కూడా వెళ్ళాలి నష్టాలు కూడా ఉంటాయి కాబట్టి ఇచ్చే మిక్సిడి బ్యాంక్ సంతానం ఉందనుకోండి చాలా బాగుంటుంది వాళ్ళు వ్యక్తుల ఎటువంటి దిక్కుంటే వాళ్ళ ముట్టి నుంచి కొలుగుతూ కలుగుతుంటే చాలా బాగుంటుంది దీని కనిషన్ అయితే పాత తర్వాత వస్తుంది అప్పుడు వేలమోహంలో వేయాల్సి ఉంది కాబట్టి లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఇచ్చే ముక్సిడి బ్యాంక్ కాబట్టి సంతాన యోగం మీరు ఏమైనా చెప్తారా అన్నది చూస్తారు నేను రోజు మూడు ఆల్టర్నేటివ్స్ చెప్తాను వందరు మంది మీరు ఫెర్సిలిటీస్ లినిక్స్ చాలా ఉన్నాయి కదా వైనా అప్రోచ్ కదా మనసులో అనుకునే ఉంటారు ప్రతి వ్యక్తి మీరు మీకు ఎప్పుడారు ఆలోపడే అది ఫస్ట్ ఆ త్వరగా పెట్టారు అప్రోచ్ చేశారు అంటే మేము ఆ పని కూడా చేస్తూనే ఉన్నాం అని చెప్తాం నా ఈ బస్వంలు ఉన్నాం ఎంత ఉంటారన్న దానికి అది కూడా చేస్తాం ఇంకా దానికి సపోర్ట్ ఉంది అనమాట ఓకే పండ్ సో దాని రిజల్ట్ ఏమైంది అదేమి చర్చిస్తుంటారు ఓకే వై నాట్ యాక్సెప్ట్ రాజ్ కాబట్టి సంతాన యోగం గురించి నేను చెప్పలే కానీ సంతానం అనే ఆకాంక్ష అవతరమా కాదా అనే దాన్ని మీ దగ్గర కొంతమంది దేవత చేస్తాం అలాగే దేవృద్ధి తెస్తా కానీ అంటే మీ పరమ పరమేశ్వరుడు ఏదిస్తే దాన్ని అమేష్ తొక్క ఇచ్చారు అసలు ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసి ముక్కు తగ్గేస్తారు ఎంత ఉంటుంది ఏదో ఉన్న ముక్కలు అనేక ఏదో సెక్సెస్ లో కావాలి అందులో ముక్కు ఒకటే అది ప్లాస్టిక్ సర్జరీ తెలిపి ఏదో హాలీవుడ్ లో ఏదో సినిమాలో యాక్స్ చేసింది మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేదే కాబట్టి ఇచ్చారు ఏదో సెకల్టీ సపోజ్ రోజు అంట అంతా ఏదో యాక్స్ చేసింది ఆ తర్వాత షాన్స్ రాలేదు అతను చూసుకున్నప్పుడల్లా ఈ ముక్కు తునిసేది ఉండేది అందుకారణంగా ఛాన్స్ రావట్లేదు ఏమో ఆస్టిక్ సెటిఫిట్ చేస్తుంది చేస్తే ముక్కు ఇలా తీసి రక్తం ఇలా ముక్కు తీసే రేడియో రిజర్ చేయ విద్యార్థి మళ్ళీ వాళ్ళకొచ్చిన వాళ్ళ విద్యార్థులు వాళ్ళ దానికి అలాంటి మళ్ళీ ముక్కు కొట్టి మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి ఎందుకంటే ఇత్య రక్తం వస్తుంది ఇలా చెప్పేయాలి అలా అంటే అలాగే వస్తుంది అది అట్టాకాడు అని మళ్ళీ ట్యాబ్లెట్ దాచిస్తూ ముక్కు పేదర్స్ అది వాళ్ళు చెప్పేయాలి మరి ఎయిట్ చేయమంటారు ఉక్కులు వచ్చి అలాంటి తొందరగా పోటీ ఎయిట్ చేయాలంటారు ఈ చదువు వాళ్ళు తీసుకుని ఒకటి ధ్యాన సమయం ధ్యాన సమయం చూసుకుని వాటిని బస్ ఈ బస్ ప్యాకెట్ కొనుక్కుని ఆ బస్ ప్రయోగించండి అని చెప్పారు అక్కడ బస్సు ఉపయోగించాం బట్లు ఒకసారి చూసేది స్క్రీన్ లో ఆ ముక్కు లో పెట్టేసి లేదు ఒకసారి బస్సు ఉపయోగించి ఆవిడ అలా చేయాల్సిందే అంటే ఆ లించిన వాళ్ళు రోజు ఇవ్వలేదు సో ఇప్పుడు ఈ ముక్కు సర్జరీ ముక్కు మాత్రం ఉంటారు అది అది ఇప్పుడు ఇది లాభం నష్టం అంటే ఆవిడ పొరపాటు చేసిన వాళ్ళు ఏంటో మరి ఆ ఆ చేయక ముందు బాగుంది కాబట్టి ఇప్పుడు ఈ సంతానం భగవంతుడు ఇవ్వలేదు అది కూడా ఒక వారం కింద స్వీకరణం సంతానం పొందిన వాళ్ళ ముందు ఏమైనా నీకుని బాగున్నారు కాబట్టి దాన్ని కూడా ఒక వరద కింద స్వీకరణ సంతానం వచ్చినప్పుడు దాన్ని వరంగా స్వీకరించాలి సంతానం లేనప్పుడు దాన్ని వరంగా స్వీకరించాలి అయితే మన హిందూ సమాజంలో అందరికీ పెద్ద సమస్య ఏంటంటే ఖచ్చితంగా ఉండే మొత్తం ముందు ఎవరిని వస్తారు తర్వాత ఇక్కడ దీపవాళు ఎవరు ఇస్తారు కొరీలు ఎవరు దొరకదు దద్దినారు మొత్తం ఇదే పాయింట్స్ వీటి మీదే ఆలోచన చేస్తూ ఉంటాం ఎవరికి ఎవరో భగవంతుడు ఏదో ఆలోచన ఉండదు ఈ ఈ శక్తి కావాలంటారు సో జనంగా అవన్నీ కావాల్సిన మీరు కాదని లేదు సంతానం ఎవరైనా కావాలి అంటుంది సరే అయితే భాగవతంలో డెక్షన్ అమ్ముతుంది అది పారాయణ చేసుకోండి కపసీ తీరు వెళ్తూ ఉండండి చాలా కల్పిస్తేమో చూడండి ఏమో ఫైనల్గా అది చెప్తున్న కాబట్టి అతివాది పదర్థ పద్ధతి ఎప్పుడు కూడా ఒక మీకు ఆశ ఇచ్చ మనిషి వచ్చినప్పుడు ఆ ఇచ్చని సమర్థిస్తూ చెప్పడం ఇంకొకటి ఆ ఇచ్చని అతీర్చ్య పద్ధతి చేసి మీరు పైకి లేవగలుగుతారా పైకి ఎదుగ ఎరగగలరా అనే ఒక ప్రపోజిషన్ మీరు ఎక్కి ఆ ఛాన్స్ ఎదుటి వాడికి ఇవ్వాలి ఇస్తే అలా ఎదిగిన వాళ్ళని నేను ఎంతో మంది లేదు సంతానం విషయంలోనే నిరుత్సాహపడే ఆ తర్వాత సంతానం మనకు అర్థం ఉన్న సంతానం చావులే ఏమి పెద్ద అని ఆ మనస్సుని గతవ్ చేసుకుని ఆ ఇచ్చి నుంచి ఆ వెలిక్కి కూడా లేకుండా ఎంతో ఉల్లాసంగా చదువుకుంటూ సమాజ సేవ చేస్తూ హ్యాపీగా బతుకుతున్న వాళ్ళని కాబట్టి ఆ ఇచ్చ నుంచి బయట మన అంటే అతీర్చ ఆ ఛాన్స్ ఎప్పుడుంటున్న వ్యక్తికి ఐక్ష అది అంత యోగ్యమైనది కాదు కామంలో కూడా అసలు మధ్య మీరు ఇంట్లో మీరు వైరాగ్యాన్ని ఆస్వాదించండి వైరాగ్యం నేర్చుకోండి అని ఒక ఒక శాస్త్రం యొక్క నిశ్చయాన్ని మనం చెప్పేటువంటి సందర్భం ఉండాలి అది లేకపోతే మనిషికి వికాసంగా ఉండాలి కాబట్టి ఉపనిషత్వామిమయంలో ప్రవేశించిన తరువాత అతివాది భక్తి మరి అతివాదిగానే ఉండిపోవాలి కానీ ఆ ప్రాణతత్వం యొక్క ఏకత్వాని లేకపోతే ఆత్మభత్వం ప్రాణం కంటే పరిమాట ఆత్మ ఒక్క మార్పు తక్కువ ప్రాణానికి పవిత్రం నుంచి మార్పు తక్కువ ఇంకా పది మార్పులు పేపకుందనుకోండి పది మార్పుల పరీక్షలు అనుకోండి నోట్ల పరీక్ష పది మార్పులు ప్రాణదేమతో ఉపాసన మీరు చెప్తే మీకు తొమ్మిది మార్కులు ఒక వార్కు తక్కువ ఆ ఒక్క మార్పు కూడా వచ్చేస్తుంది ఎందుకు వెళ్తలేదు కాబట్టి ఆ అతివాదిగా ఉండాలి తప్పిస్తే ఆ స్థితి నుంచి దిగజారిపోవచ్చు అతివాదీభవతి అంటే నామాది అశాంతం అతి ఇచ్చ మొదలుపెట్టి ఆశా లేక ఇచ్చ వరకు ఉండే స్థితిలో ఏవైతే భేదస్థితులు ఏవైతే ఉన్నాయో అదన్నిటికీ కూడా అతిక్రమించి వదనశీల మాట్లాడేటువంటి లేక చెప్పేటువంటి స్వభావం ఒక అవుతాడు ఆ ప్రాణోపాతం శక్తి స్వభావం కనవాడు అవుతారు సమాజానికి అవసరం అలా శక్తి సందర్భం అవసరం సమాజాన్ని నేను టీవీలో ఒక రమక్షాను ప్రజలు ఏమంటాడంటే సందా శాస్త్రి గారు ఖాళీ ఉద్యోగము ఎర్రడ కాలు ఎర్రగడ్డలో ఉండే ప్రజమ యొక్క కోరిక మీద అంతకుముందు ఎక్కడ ఉన్నారో తెలియదు వచ్చి అరగంటలోనే పర్మనెంట్ గా మా కాలు ఇప్పుడు పులజనుల కోరిక మీద నేను పులజనుల కోరిక మీద అభిమాను ఆయన పొరచుల కోరిక ఏదో వదిలి ఎక్కడి నుంచి వచ్చా మొత్తానికి ఏదో కాలం వదిలిపెట్టింది ఇప్పుడు అమీర్పాట్లోనో ఎన్నిగడ్లలోనో ఉన్నా ఇస్తారు అని చెప్పి మీకు ఉన్న సమస్యల పని స్థానంలో అందించినాం ఏ సమస్య లేదు ఉద్యోగ సమస్యలు వివాహ సమస్యలు విదేశీగా సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక అలజడులు సమస్యలు వ్యాపార సమస్యలు వీటన్నింటికి సమస్యను పరిష్కారం లభించను అని దాని తన కిరీ నటులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులు వీరందరూ కూడా ఈ శాస్త్రి గారు సంప్రదించి లాభము పొంది ఉన్నారు అని కిరీ నటులు లాభం పోతున్న లాభం ఇదేళ్ళు అంటే ఇంకా చాలా ఆ కాలను ఇంకా ఎక్కువ డబ్బు సంపాదిస్తారా ఏం లాభం పొందుతారు ఈయన వాళ్ళకి ఏం లాభం చేకూరుస్తారు సిరినతులకి నగటివ్ నాయకులు ఏం లాభం చేపూరుస్తారా ఈ విధంగా నామాది అకాంతరం అతిథ్య వదనశ్రీ లోపం ఈ అజ్ఞాన ప్రపంచాన్ని అంతరం కూడా అధిగమించి మాట్లాడే శ్రీవం గలవాడు అవుతారు రామలో తంకే బ్రూ సంద్యేమతిపాదన సర్వ శబ్దై నామాశ్యామతి వర్తమానం ప్రాణమేం వదంతం ఏం పశ్యంతం అతివాదు అతి అతివదనశీలం అతివాదులం అందర్లో అతివాదిని అనేక విషయం స్నా చెప్తున్నాను తం చే అతివాది గిరించి వచ్చి జనులు ఇలా మాట్లాడతారు ఎనులుకి అతి అతివదనం అంటే అతిథ్య ఆ ఏకత్వాన్ని ఆ పరమశక్తి మీద శ్రద్ధ తక్కువ జరిగితే అక్కర్లేదు జలకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ పెట్టి డిజైర్స్ పెట్టి స్పీయర్స్ ఉంటాయి మీనింగ్ స్పీయర్స్ అని పెట్టి డిజైర్స్ ఉంటాయి అదే కావాలి ఆ వాటితో సమస్యే పరిష్కారం అది అక్కడే కావాలి అది అక్కడికక్కడ అది పరిష్కారం కావాలి అంతేకాదు శాస్త్రం యొక్క తాస్తర్యాలు తెలుసుకుని వీటికి అతీతంగా పోదామనే ఆలోచన అవుతుంది ఇంకేం జరిగింది మాత్రమే వాళ్ళు ఎవరో ఒకవేళ ప్రతినిధులు ఎవరైతే ఆ మహాత్ములు అన్నారు ఇప్పుడు దేహముతో తాదాత్మ్యం చెందిన వ్యక్తిగా నీవు ఏ ప్రశ్న వైపునా నేను సమాధానం చెప్పాను అని చెప్తాను ఇప్పుడు అడుగు ప్రశ్న అడగని చూస్తా నువ్వు ఏ ప్రశ్నలు దేహంతో మమేకమైన వ్యక్తిగా నువ్వు ఏ ప్రశ్న అయిపోతావు అది ఎందుకంటే దేహాభిమానం ఆ జ్ఞానమనే సత్యం అనుకునే భ్రమకొరతో రెండు ఏదో కృష్ణుడు వేసి నా జీవితం ఎలా చూపుతుంది ఇలాంటి కృష్ణ మహాత్ముడు వేసాడు అనుకోండి వాళ్ళు ఏం చెప్తారు అనుకోని దొంగవారు అవుతారన్నమాట నా ఇద్దరికి వస్తూ ఉంటారు వందలాది వచ్చి ఏదో కుటుంబ సమస్యలు చెప్పి దానికి పరిష్కారం నన్ను అడుగుతారు నేను వ్యామోహం వేస్తూ ఆయన పాపం నిర్మోహమాటగా చెప్పాను నేను వ్యామోహం వేస్తూ వీళ్ళ కుటుంబ సమస్యలకి పరిష్కారం నా ఇద్దరు నా దగ్గర ధర్మానికి ఆత్మజ్ఞానానికి సంబంధించి ఏదైనా ఇంకే నేను చెప్తాను కానీ ఆ ఊరు చుట్టుమార్తలేదు కూతురేమో ఇంటారా ఏదో ఏదో ఆరోగ్యం బాగులేదు లేకపోతే విజయకుడిలా ఉన్నాడు కొడతా లా ఉన్నాడు బిజినెస్ పార్ట్నర్ ఇంకోలా ఉన్నారు ఇవన్నీ ఆయన ఎందుకంటే అకౌంటు ప్రొవైడ్ అయిపోయింది అన్సెప్ట్ వాళ్ళకి ఇస్తుంది పాపం వైద్యే పెట్టుకుంటారు ఎవరు తెచ్చుకోవడం వాళ్ళది ఆయన వేరమోహం వేస్తూ ఉంది దీని ఏం చేయాలో అప్షన్ కాదు పాపం ఎంఆర్ఎస్ అయితే సరే శుభం ఆశ్చర్యం ఇస్తున్నాను వెళ్ళిన ఆ మాట మీకు సో కాబట్టి ఆ విధంగా అతివా ఆయన అతివాది ఆ అతివాది దగ్గరికి వెళ్లేదు ఇటువంటి విషయాలని ప్రస్తావించినట్లయితే సో ఆయన ఏం మాట్లాడతారు నామాభ్యాశాంత మదీత్య వర్తమానం నామలుకుని ఆశి మొదకు ఉండే ఈ మేదజాతం ఏదైతే ఉండదో ఈ దానికి అతిగా అతిక్రమించి ఉంటాడు అతిగా ఎప్పుడు ఉంటాడు తర్వాత కాలములలో దీన్ని అతిక్రమించే ఉంటాడు తర్వాత ఆయన మాట్లాడితే ఆ శబ్దాలే మాట్లాడతన్వైది శబ్ద ఇది అతిథ్య వసతి ఎన్ని శబ్ద ప్రవర్గాలు చేస్తే అన్ని శబ్దాలని దానిని అతిక్రమించే సో ఒక ఆయన నా ఊరికి వచ్చారు వచ్చి మీరు మీరేదా సహకారం పంపిస్తారా రైతుల నాతో బృగ ముగం బట్టు నడుస్తారా అని అడిగారు అయితే నేను అన్నాను చూడండి మీకు కోపం ఏదో ఉద్యమాన్ని స్థాపించాలని ఒక సదుద్దేశంతో వచ్చారు ఒక మిషనరీ భీతితో పెట్టారు అది ఎక్కి ఎందుకంటే సాధారణంగా సమాజాన్ని ఏదో సేవలు చేద్దాము ఉద్యమం చేద్దామనే ఉద్దేశంతో వచ్చి వాళ్ళకి తక్కువ ముందు ఉంటుంది వ్యక్తిగతమైన సమస్యలతో మనసునే ఉంటారు సో అలాంటిది మీరు ఉద్యమం దృష్టితో వచ్చేద్దామనుకుంటున్నారు కానీ మీరు నాతోటిక అది వచ్చి వాళ్ళ చేసి నాతో కలిసి మాట్లాడేదంటే ఈ విద్యమని చేయడం అవసరమా లేకపోతే ఇది మానేసి స్వామిజీ వేదాంత క్లాస్ అటెండ్ చేస్తే అనే నిమాంసంలో పడతాను ఎందుకంటే వేదాంత క్లాస్ రెగ్యులర్ గా అటెండ్ చేయాలంటే అదో కూడా ఉద్యమైనది కాబట్టి ఆ ఉద్యమం చేద్దామా లేదంటే ఈ దగ్గర మరో చదువుకుందామో ఈ ఉద్యమం మొదలు అనే డౌట్ పడతాను కాబట్టి ఇప్పుడు చెప్పండి ఉద్యమాల గురించి తెచ్చుకుందామా అని అంటే ఓనండి అదేనాడు నాకు అదైనా చేస్తాను లేకపోతే ఏదైనా చేస్తాను ఏదైనా మంచిదేనా అని చెప్పింది నిజంగా అలాగే అరగంట పేరు తెచ్చింది తర్వాత ఆయన అన్నారు ఏదో ఇప్పుడు మీ క్లాసులు అటు నుంచి చేస్తున్నా మంచిదేమో నాకు అనిపిస్తోంది అని అంటే నేను అన్నాను చూడండి నా ప్రోత్సాహం కదా మీరు ఆ పనిచేసి మీ లోపలి నుంచి అవసాహం రావాలన్నా మీ ఉద్యమం చేయాలని కనుక కోరుకుంటే మటుకు మీరు ముందుకు వెళ్ళాలి మీరు అదే వెళ్తే వారం రోజుల తర్వాత ఫోన్ చేసి మా ఉద్యమాన్ని మీరే నాగరేట్ చేయాలి అని నాకు ఫోన్ చేసి సరే నాగరేట్ చేస్తాను వెళ్ళి నాగరేట్ చేసే గివ్ అ ఛాన్స్ సో కాబట్టి అతివదనం అనే దాన్ని మీరు పక్కన పెట్టే కూడ దాన్ని కానీ మీతో పాటు వస్తున్నాను కానీ ఆ మనం కూడా ప్రవేశించే అదే సత్యం అనే స్థితిలో కూడా ఉండకూడదు ఇప్పుడు కూడా ఆల్టర్నేటివ్ కూడా ఈ ఆల్టర్నేటివ్ జరిగింది ఎప్పుడు మీరు చూస్తే ఎప్పుడు ఆల్టర్నేటివ్ జరిగింది అలాగే ఆల్టర్నేటివ్ ఎంతో బలవంతంగా వృద్ధి ప్రయత్నం చేయాలి ఎంత ప్రేమతో ఉదాహరణ హృదయంతో మా ఆల్టర్నేటివ్ నుంచి వాళ్ళు దాఖ వారికి అంతేగాని ఆల్టర్నేటివ్ గా లేకుండా చూస్తే అవకాశం ఉన్నారు మనకు సర్వైజ్ సర్వైజ్ అతి వారు ఆ పరమతత్వాన్ని ఎప్పుడూ విదిలిపెట్టచ్చు అన్ని శక్తములతో కూడా దాన్ని మాట్లాడే స్వభావమే కలిగి ఉంటాడు ఏమం వదంతం ఇదో ఈ ప్రాణశక్తి ప్రాణతత్వము ఇది శక్తిము ఇది సకల ప్రాణముందు ఒకే ప్రాణతత్వము కలదు ఇది వన్ లైఫ్ ఇన్ ఆల్ దీన్ ఇంకో యు ఆర్ దట్ లైఫ్ ది వరల్డ్ ఈస్ దైఫ్ అండ్ దట్ ఈస్ గాడ్ లైఫ్ ఆర్ గాడ్ ఈస్ దట్ లైఫ్ ఇది ప్రాణతత్వం ప్రాణ ప్రాణస్వరూపం దీన్నే చెప్తూ ఉంటాడు ఏమో పశ్చంతం దాన్నే ఏంటని చెప్తాడు దాన్నే దర్శించేటువంటి స్వభావంలో ఉంటాడు రేపు ఎడికేషన్ చేస్తూ ఉంటాడు అటువంటి అతివాది అని అంటారు అటువంటి అతి అతి వదనశీలం అతివాదినం తర్వాత బ్రహ్మాదిస్తంభ పర్యంతి జగత ఆత్మా అహం కిబ్రువాణం జిబ్రూయుద్యశీతి ఆయన ఎదుర్కొని వెళ్ళి ఏమండి ఆయన ఎదుగు ఆయన మాట్లాడిస్తే ఆయన ఏమంటాడు బ్రహ్మాది స్తంభ పర్యంత జగత ఆత్మ ఈ జగత్మా ఈ జగత్తు మీరు మొదలుపెట్టి ఒక దోట ఆత్మస్ఫీర్ మొదలెట్టి స్మాను స్థితికి రండి ఆత్మస్ఫీర్ ఎక్కడ మొదలు పెడతారు బ్రహ్మగారితో మొదలు పెడతారు సృష్టికర్త బ్రహ్మగారు సృష్టికర్త సృష్టికర్తతో మొదలుపెట్టింది ఒక గడ్డిపోత స్తంభము అంటే గడ్డిపోత లేకపోతే స్తంభము స్తంభం కాదు బబ్హ రెండుకు ఒకే రకంగా పలికి వాళ్ళకి విభాగం తెలియదు చాలా స్పష్టంగా ఉంది కదా స్తంభము స్తంభం అంటే గడ్డి కోస లేకపోతే చిన్న పురుగు ఉంటున్నటువంటి పార్టీ పురుగు దానికి కూడా స్తంభం ఉంటుంది కనుక ఆ బ్రహ్మగారి మొదలుకొని వరకు లేకపోతే చిన్న వరకు ఉన్నది ప్రాణమే రాణ ఉన్నది ప్రాణమే రాణ ఆ పురుగు गुड़ या प्राण प्राणा प्राण मत पिता आत्मेंता आत्में प्राणमुस प्राणमु धर्म प्राण ब्रह्मादिस्तंभ पर्यतम जगस् प्राणमु आत्मा आत्मा स्वरूप स्वरूपमोन अर्थम జగద్దు ప్రాణము కంటే భిన్నముగా లేదు అదే ఒకటి ఐదు జగత్తంతా ప్రాణములో అంతర్గతమైతే నేను ఒక్కనే విడి ఉంటానా జగత్ కంటే భిన్నంగా ప్రాణము ప్రాణదేవత కంటే భిన్నంగా అనవసు నేను కూడా ఆ ప్రాణదేవతలో అంతర్భాగమై ఉన్నాను మీరు ఆలోచించండి లైఫ్ అనేది ఒకటి ఉంది అది లివింగ్ సిచ్యువేషన్ అనేది ఒకటి పొద్దున్న ప్రాణం మెడిటేషన్ కూర్చున్నారనుకోండి మెడిటేషన్ కూర్చుంటే లైఫ్ తో మమేకమై కూర్చున్నారనుకోండి మనమే తెలిసారు మెడిటేషన్ ప్రాణంతో మమేకమై నేను మెడిటేషన్ లో కూర్చున్నాను ఆ ప్రాణం యొక్క ఒక విషయం మీకు వస్తుంది మెడిటేషన్ చేసినట్లయితే అది లైఫ్ అది అని ఉపా ఉపలు ఉపాసన చేశారు ధ్యానం చేశారు బయటకు వచ్చారు బయటకు వచ్చేపటికి కాఫీ బతుకుతా ఉందనుకుంటే కాఫీ పోడర్ లేదు దీన్ని ఏమంటాను లివింగ్ సిచ్యువేషన్ ఏదో ప్రశ్న అని చెప్పాను లేకపోతే ఎవరో ఫోన్ చేసి ఏదో ఇబ్బంది పెట్టిన సమాచారం ఏదో చెప్పాను అది లివింగ్ సిచ్యువేషన్ ఇది లైఫ్ ఇది లివింగ్ సిచ్యువేషన్ ఈ రెండింటిలో ఏది సత్యము ఏది నిత్యము ఇది ఆలోచించండి లైఫ్ ఇది సత్యము నిత్యము లివింగ్ సిచ్యువేషన్ ఎప్పుడు మారిపోతున్నా అది ఎప్పుడు మారిపోయింది ఇప్పుడు ఈ రోజున నేను ఒక సమస్య ఫేస్ చేస్తున్నాను అనుకోండి ఈరోజు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా కోవితో కూతురుతోటో తల్లిదరితోటో అన్నతో బ్రదర్ తోటో లేకపోతే ఆఫీసులో బాస్ తోటో లేకపోతే ఎకనామిక్ సిచ్యువేషన్ తోట ఒక సమస్య ఫేస్ చేస్తున్నా ఈ రోజుని ఫేస్ చేస్తున్న సమస్య ఎలా ఇదే మన జీవితాన్ని నిర్ధారించబోతోంది దిస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అలా అనిపిస్తుంది వీసా కోసం కీలక నెలపడ్డప్పుడు వీసా ఈజ్ లైఫ్ అనేది వీసా ఇన్ జనరేషన్ అనే అనిపిస్తుంది బ్లస్ బ్లస్ వాడు వీసా భద్రవేశిన తర్వాత ఇది పక్కలే పడుతుంది ఇప్పుడు ఇంకేదో ఇంకోటి ఏదో పడుతుంది ఇది నేను పరిపూర్ణంగా అయిపోయాను నాకు వీసా వచ్చేసింది ఇంక జీవితంలో నాకు రాబీ లేదు నేను గ్రామాకృష్ణాలకు దేహకారానికి ఎదును అని అంటారు అన్నారు ఇంకొక ముఖ్యం కానీ కాబట్టి ది బిగ్ లైఫ్ సిచ్యువేషన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నా జీవితంలో ప్రధానమైన సమస్య ఇది ఎలాగంటే నేను చూస్తున్నాను నేను చూశాను ఏదో ఎలక్షన్స్ వస్తాయి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా హిస్టరీ ఆఫ్ ది నేషన్ ద మోస్ట్ క్రూషియల్ ఎలక్షన్ అంట ఎప్పుడు ఎలక్షన్ అయినా అదే మాట అంత ముందు ఎల్డిఏ గవర్నమెంట్ నిచ్చినప్పుడు అదే అన్నాడు మొన్న యూపీఏ నిచ్చినప్పుడు అదే అన్నాడు అంత ముందు నెహ్రూ గారు ఎప్పుడు ఎవరు ఇదే మాట ఇప్పుడు మళ్ళీ కృషి అయిపోతుంది నాలుగేళ్ళు గుర్తీ ఇంకో ఎలక్షన్ ది మోస్ట్ క్రూషియల్ ఎలక్షన్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ అమెరికా అని మన జీవితంలో లైఫ్ సిచ్యువేషన్స్ కూడా లైన్ అవుతాయి మోస్ట్ క్రూషియల్ అయిందండి మీరు ఒక ఒక సంవత్సరం తర్వాత అయితే జీవితించే దర్యాప్తులో ఉన్నారు ఏదో ప్లస్ మైనస్ ఏదో హెచ్చు గడిచిపోతుంది ఇంకోహిస్తుంది మోస్ట్ క్రూషియల్ ఈ రకంగా లైఫ్ సిచ్యుయేషన్స్ ఉంటాయి అవి ఇది నా ఐక్యములు అసత్యములు అయినది ప్రాణదేవత అది ఆ ప్రాణస్వరూపం ఇది అని చెప్పిన వాళ్ళు ఉండదు అండి అది చెప్పిన వాళ్ళు కూడా అది చెప్పడం మానేసి లైఫ్ సిచ్యువేషన్స్ లెంత పడ్డాడు అనుకోండి లివింగ్ సిచ్యువేషన్స్ అంట సరే ఇప్పుడు ఇప్పుడు ఏమి సమస్య ఏంటి బిజినెస్ ప్రాఫిట్స్ బాగా అయిపోతాయి రా చేత ఒక పూజ ఒకటి చేయిస్తాను నేను ప్రాఫిట్స్ వస్తాయి అని పూర్తి చేయించాలనుకోండి పోనీ పూర్తి చేయించామంటే ప్రాఫిట్స్ వచ్చాయి ఎలా చే పది శాతం ప్రాఫిట్స్ ఇరవై శాతం ప్రాఫిట్స్ కావాలండి వీటికి ఇప్పుడు ఉన్న డబ్బులు రెచ్చింది డబ్బిచ్చినా వీటికి ధరించినాగుతుంది మళ్ళీ ఇంకో కొంత ప్రాఫిట్స్ కావాలంటే సినిమా నుంచి ఎప్పుడైనా రిటైర్ అవుతుందా వాడంతా వాళ్ళు రిటైర్ అవుతారా బలవంతంగా రిటైర్ చేస్తారు కదా లేకపోతే సినిమాలో యాక్ట్ చేస్తాను అంటాడు ఇంకో కొంత డబ్బు తీసుకుంటానంటాడు ఎక్కువ రిటైర్ అవ్వడం వాడంతా వాడు రిటైర్ అవ్వడం ఎందుకు ఎప్పటికప్పుడు ఆ కొత్త డబ్బు చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది అంతకుముందు సంపాదించి నా డబ్బు అంతా గాయకు పోతుంది కొత్త డబ్బు చాలా ఇంపార్టెంట్ అని ఒక ఆయన ఒక గాయకుడు దీనికి ఆశించింది దీనికి సింగర్ బాలీవుడ్ బాలీవుడ్ పెద్ద సింగర్ పేరేంద్రీ ఎక్కడ పెట్టట్లేదు ఆయన దీని చరిత్రలో రాసింది సో ఆయన్ని మా సినిమాతో పాటు పాడాలి కోత కోరితే ఆయన ఉన్నది పదివేల రూపాయలు తీసుకుంటాను అన్న ఇది తెలుగు సరే నేను ఇస్తాం పదిహేను రూపాయలు మీరు డ్రైవ్ చేయండి స్టూడియో కానీ వెళ్ళింటికి పదకొండు గంటలకి సాయంకాలం మాట్లాడుతున్నారు పన్నారని పదకొండు గంటలకి రికార్డు తింటు పదిన్నర డైవ్గా పదకొండు కూడా వెళ్ళారు వెళ్లి కార్ పార్కింగ్ వేట్ లో తర్వాత డ్రైవర్ డ్రైవర్ తో అలా నేను కార్ లో చూసుకుని ఉంటాను వెళ్లి వాళ్ళతో చెప్పి డబ్బు తీసుకు తీసుకునే నేను లోపలికి వచ్చుకున్నాను ఇంకా వాళ్ళు మరి ఈ పాట ఆడి వాళ్ళకి అవసరం వాళ్ళ సినిమా పరిగెత్తు బయట రూపాయలు తప్ప తీసుకొచ్చి ఆయన అప్పుడు దిగి పాట పాడేసి ఇది పెట్టాయి ఇది జరిగిన వాళ్ళలో ఏదో చెప్తాయి అది చరిత్రలో ఇప్పుడు ఆ టైంలో ఆడిసి ఆ పదివేల రూపాయలు అత్యంత ప్రముఖమైనటువంటిది వీరికంలో గోత్స కృషీల నాయకులగా అనిపించింది వాళ్ళ ఎక్కడికి పోపన్నాం దగ్గర ఎక్కడికి పోతుంది పాట పాడితే డబ్బులు కూడా అది ఎవరో మానేస్తారా కాదు నాకు ముందు నువ్వు డబ్బిస్తేనే నేను గడ ముతాను అని పోషిస్తున్నావు అతను ఏది పిచ్చి కాదు సో కాబట్టి ఈ విధంగా లివింగ్ సిచ్యువేషన్స్ ఎప్పటికీ అది బాగుపడి ఏమీ లేదు ఏదో దౌర్భాగ్యం లేదు మిగిలిన అది ఎందులో లాగే ఉంది ఉస్మానం లాగా అది ఎలా వాహనం వేస్తాం అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని పట్టణ వ్యక్తి ఆ ప్రాణస్వరూపాన్ని తెలుసుకునే కుదార్చడని ప్రయత్నం చేయాలి అని ది అతివాదిస్ ప్రపోజ్ అతివాదిలాగే ప్రపోజ్ చేస్తూ ఉంటారు ఇదే గ్రూ వాహనం ఇలా మాట్లాడుతూ ఉంటే అన్నారు ఇటువంటి ఈ మహాత్ముడు ఇలా మాట్లాడుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఉంటారు అతివాద్యసి ఏమండి వీరు అతివాది అయిపోయారే అతివాదిగా మాట్లాడుతున్నారు వీటి అన్నింటి అతిగ్రహించి మాట్లాడుతున్నారు ఓడిపోతే వైరాగ్యం అంటారా ఆత్మధర్మం ఉంటారు ఇదేం మాట్లాడరాధ్యసి నిత్యకర్మ చేసుకున్నాయా నిష్కామకర్మ చేసుకో అంటే అసమాన నిష్కామకర్మలేదు కొంత కార్యకర్మ గురించి కూడా చెప్పమా కార్యకర్మ చెప్పనే కదవా నిష్కామకర్మే పట్టుకుంటారా అతిగారు ఎక్కువైనా అని కంప్లైంట్ చేస్తా అతివాద్యస్ బ్రు తె అప్పుడు ఏం చేయాలైనా బాధం అతి వాద్యశ అప్పుడైతే ఏం చేయాలంటే అవును బాధం అతి వాద్యశ్ని నేను అతివాదే నేను అతివాద్యం నేనండి నేను అతివాదం తప్ప నేను మన వస్తుంది ఏం చెప్పాను చెప్పా అని చెప్పి అతివాదీగానే ఉండాలి అంతేగాని రెండు పనులు చేయకూడదు ఒకటే అతివదనాన్ని మెడిచిపెట్టేసి వేద ప్రపంచంలో ప్రవేశించి దాన్ని సపోర్ట్ చేస్తూ ఆ ఎదుటివారి లెవెల్కి దిగజారి ఆ లెవెల్లో బాగా ముందుకు నడిపించే ప్రయత్నం చేయరాదు నెంబర్ వన్ నెంబర్ టూ చూడండి అది మాట్లాడడం మానే నీకుగా ఉండిపోయి నాకేమైనా సంబంధం లేదు మీ దారి మీరు వెళ్దాం నా దారిని నేను ఉంటాను అని అలా అలా కాబట్టి నువ్వు ఎవద్దు మేము వస్తున్న కూర్చో నువ్వు దూత నువ్వు ఆత్మపదం చెయ్యి చేస్తే ఏమవుతుంది ఎదుటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చినట్లు ఆ ఛాన్స్ కూడా మీరు పది మందికి చెప్తే ఒకరో ఇద్దరూ అందుకుంటారు అందుకనే ఆ ఆత్మసత్వాన్ని వాళ్ళు చేరుకోగలుగుతారు కాబట్టి మీరెన్నరూ అతివదనాన్ని ఆపివేయవద్దు నువ్వు దానినే నిలపడు అని స్మృతి చెప్తాను వాదం అతివాదే బ్రీగా నా పన్ను వీత దాచి పెట్టవద్దు అన్నారు నా పన్ను వీత అంటే ఏదో కర్తం చెప్తారు ఏదో కుతం చెప్తారు ధైర్యాదు లేకపోతే వాడు లైఫ్ సిచ్యువేషనే మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టునే చెప్తారు సో రెండు రకాలుగా మీకు కుసంకాలు వినపడతాయి ఒకటి అంటే సంసారంలో పూ పీతం దాకా మునిగి ఉంటాము ఆ సంసార విషయాలే ప్రధానం అన్నట్టుగా కనపడుతూ ఉంటాయి అదొకటి రెండు మీరు ఏం చేస్తారంటే భేదమైన సత్యమంతా ఏదో చెప్పుకొస్తాయి అందుదో సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏదో కనిపిస్తుంది ఏడెన్స్ ఆ ఏడెంట్ ఎలా చెప్తారు అన్ని ప్రాణుల్లో ఉండే ప్రాణం ఒక్కటేనా మా తాతగారు చెప్పలేరు మా నాన్నగారు మనం లేదు వాళ్ళు వేరే చెప్పారే అని ఏదో యాక్ చేతుంది అంటే అయ్యారు నీ తాతగారు చెప్పడం సేతు ఎలా అవుతుంది కాదు మా తాతగారు కూడా పెద్ద పండితులే నిజమేనండి ఆయన తెలీదు అని మనం అందుకే నన్ను చెప్పాల్సి వస్తుంది నీరు అసలు తాతగారితో అసగా ఆయన అజ్ఞానికే నిరూపించిన అవుతారు కావాలంటే అది ఎలా దొరుకుతుంది నన్ను ఓ ప్రశ్న అడిగారు అసలు నాకు ఇవన్నీ మిచ్చికొస్తూ ఉంటాయి ఇది జగన్ అడిగారు ఉంటాయి కావాలి మీరు భగవద్గీత హిందూ ధర్మానికి మౌలిక మౌలికమైన పుస్తకం అని చెప్పేస్తున్నారే అంటే ఓ ప్రశ్న అడిగారు హిందూ ధర్మానికి మౌలికమైన పుస్తకంలో మీరు చెప్పండి ఇంకా అది ఒక్కటి చదివితే రెండు రోజులు మేము చదవం అలాంటివి చెప్పండి హిందూ ధర్మంలో ఉపయోగస్తమైన పుస్తకాలు ఏంటంటే నువ్వు పనిషత్తులు ఉన్నాయి పదం అని నేను కాదు అలాగే ఒక్కటే కాదు ఒకసారి నువ్వు మరి అడిగినప్పుడు నేను చెప్తాను భగవద్గీత అని అంటే ఇది పనులు లేదు మా నాన్నగారు భగవద్గీత పదం లేదు వేరే చదువుతున్నారు మా తాతగారు భగవద్గీత చదవలేదు వేదం చదువుకున్నారు మా ముత్తాతగారు వేదం చదువుకున్నారు భగవద్గీత చదవలేదు ఇప్పుడు వాళ్ళ వాళ్ళందరికీ మీ అభిప్రాయం ఏడు ఏమంటారు ఏం చెప్పంటారు అంటే నేనేం మాట్లాడకూరుతున్నా కానీ ప్రశ్న అడిగేం చెప్పండి అంటే వారు తెలుసుకోదంటారు తెలుసుకోలేకపోయారు వేదం చదువుకున్నా అని చెప్పారు ఏం చెప్పమంటారు నాతో ఇచ్చ ఇప్పుడు కూడా కలిసి పెట్టరాదు సత్యాన్ని చెప్పడానికి ఎటువంటి సత్యాన్ని దాకి పెట్టరాదు సత్యాన్నికి అపన్ను అపని చేయతరమా ఇటువంటి కుతర్కాలు ఇవ్వక కుతాలు అంటే అదేదో మోసబుద్ధి గలవాలని నా అభిప్రాయం కాదు అది అసందర్భమైన తత్వాలతో ముందుకొస్తారు అటువంటి తత్వాలతో ముందుకొచ్చిన వాళ్ళని నీవు నాపీత దాచితే అలాంగ్ వ్యవద్దు నిర్పరం నా పులికా దాచి కస్మా అపన్ ప్రాణం సర్వేశే అయమహమస్మత్వ ఎందుకండి ఎందుకు దాచిపెట్టాల్సిన అవసరమే ఉందండి అస్మాధ్య అపన్హుకా ఈ మహాత్ముడు సత్యాన్ని చెప్పడానికి వెనకాడాల్సిన అవసరమే ఉంది దాచిపెట్టాల్సిన అవసరమే ఉంది ఎందుకంటే ఏ తె సర్వేశ్వరుడైన ఆ ప్రాణతత్వాన్ని ప్రాణముతో హిరణ్య గర్భం సర్వేశ్వరుడైన సర్వమునకు ఈశ్వరుడైన ఆ హిరణ్య గర్భంన్ని వీడు ఉన్నాడు మన దేహంలో ఆ ప్రాణశక్తియే ఈ ఇంద్రియ వ్యాపారములన నడిపిస్తోంది వాక్కు ఆ ప్రాణశక్తి ద్వారా అది సంపన్నమవుతున్నది మనస్సు ప్రాణశక్తి వల్లనే మననం చేస్తోంది ఇంద్రియాలని ఆయా వ్యాపారములను ఆ ప్రాణశక్తి వల్లనే చేస్తున్నాయి అంతేగానే ఆ ప్రాణదేవతకి హృషి చేసిన హాని పేరు హృషితము అంటే ఇంద్రియము కాబట్టి ఈ సర్వము ఈ దేహమునందు సర్వమును నడిపించేది ఆ ప్రాణశక్తే అని అని మనకి తెలిసి ఉన్నప్పుడు దాచిపెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకు దాచిపెట్టడం దాచిపెట్టాల్సిన అవసరం లేని కాబట్టి ఎప్పుడూ కూడా ఆ ఏకత్వాన్ని సర్వాత్మభావాన్ని దాటిక సందర్భం వచ్చినప్పుడు ఎదుగుబడినటువంటి సందర్భాన్ని క్రియేట్ చేస్తే నువ్వు దాచిపెట్టవద్దు యువ్ ఎక్స్ప్లెయిన్ ప్రెజెంట్ లెప్ చేతి క నా కేడి కాదు అని శృతి యొక్క ోపనిషత్ సప్తమాధ్యాయ పంచదతి సత్యేనా సోహం భగవంతు సత్యేనా సరత్ కుమారుడు ఇలా చెప్పారు చెప్తే నాలుగు కూడా అడగాల ఏమని అడగాలి మహర్షి ప్రాణమే సర్వమా ప్రాణము కంటే శ్రేష్టమైనది మరి ఎవరికే ఉన్నదా అని అడగాలి పని పర్యాయాల్లో అడిగినవాడు పదకొండ పర్యాయంలో అరగాలే అరగలేదంట అరగలేదా అరగలే ఐదే మాటలు నీడు ఊరుకున్నాడు అరగలేదంటే అర్థమైతే మనం అల్టిమేట్ రీచ్ అయిపోయాము అని అనుకున్నాడు సగుణ బ్రహ్మ రానవ సగుణ బ్రహ్మ సగుణ బ్రహ్మో పాసన నిర్గుణ బ్రహ్మ సాక్షాత్కారానికి నెట్టి రెండు వ్యాఖ్యల్లోనో అర్థాలు వెండి వాసులు ఏమంటారా వెండి వాసుల్లోకి వెళితే ఇంకా రెండు సంవత్సరానికి దర్శనం అయిపోయింది అవునండి సంథింగ్ అయితే అక్కడ ఎండి ఎంత ఇచ్చేది వాళ్ళు అంటారు వెండి రాసిలు ఉంటే వెళ్ళి వెళ్ళి వెళ్ళి బ్రహ్మ ఉపాసన తగుణ బ్రహ్మ జ్ఞానం ఉండదు తగుణ బ్రహ్మకు ఉపాసనే ఉంటుంది ఇందుర బ్రహ్మకి ఉపాసన ఉండదు ఉండదు ఓ రకంగా ఇందుర బ్రహ్మకి జ్ఞానమే ఉంటుంది ఎంచుకోవడమే ఉంటుంది సో ఎందుకు ఇప్పుడు సగుణ బ్రహ్మ ప్రాణము అంటే పరబ్రహ్మతే మాయాసక్తి ఇది కదా ప్రాణము అంటే సగుణము సగం జగత్తును వ్యాపించి ఉన్నది అని విధంగా మనం చెప్తున్నాము ఈ ప్రాణమే అల్టిమేట్ అని అనుకుని ఆనంద మహర్షి కూరుకున్నాను ఊరుకుంటే ఇప్పుడు గురువు వెళ్ళిపోయాలి నువ్వు అడగాల్సిన ప్రశ్న నువ్వు అరగలేదుగా అని సూచన చేయాలి ప్రేమతో సూచన చేయాలి ఆ నీటి మొహల వీరికి కాలం వదిలేకపోయింది అలాగే న్యాయం కాదు కదా కాబట్టి స్థితిలో చేయాలి కాబట్టి ఇప్పుడు అతివాది ఎవడవు ఎవడీవాది యహా ప్రాణేన వదతి సహా అతివాది ప్రాణము ద్వారా మాట్లాడిన వారు ఎవరైతే ఉంటారో వారు అతివాది ఒక నిర్ణయం చేశాం సో ఈ దేహం ఏ ప్రాణము గలదో లైఫ్ ఉన్నదో అదే లైఫ్ సర్వ వ్యాపకముగా ఉన్నది సో దిస్ ఈస్ లైఫ్ ది వీల్స్ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రామ్ దర్ట్స్ లైఫ్ ఐఎమ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దైఫ్ గాట్ లైఫ్ ఆర్ గా వన్ ఆఫ్ ది సేమ్ అని అంతవరకు వచ్చి సో ఐ హైఫ్ ఇప్పుడు స్టూడెంట్ కప్ అప్లై ఇప్పుడు గురువు ఏం చేయాలి కాలం ప్రాణానికి కాలం కుదిరితే అది ఒక కుదరతుండగా ప్రాణము ఈజ్ నైన్ మార్క్స్ టెన్ మార్క్స్ కాదు ఇంకొకటి ఉంది ఇప్పుడు ప్రాణేనా అతివదతి ప్రాణం కూడా అధివదనమే ప్రాణతత్వాన్ని అవగాహన చేసుకుని మాట్లాడడం అది అధివదనమే కానీ అది రియటివ్ అతిమదనం అప్సంజీత అతిమదనం కాదు మరి అప్సంజీత అతిమదనం ఏమిటి అంటే ఈ ప్రాణశక్తి ఏ సద్పం ఉంది సత్ అఖండ సత్ సత్ అంటే మీరు ఆరోగ్యమైన చదివారు కదా సృష్టికి మూలమేమిటి సదేవ స్వం మీద ఆ తీసిస్టెన్స్ అఫ్సంజూ అఖండ సత్ ఖండితమైన సత్తు కాదు ఇంద్రియ గోచే సత్తు ఖండితమైన సత్ అఖండ సత్ తీలియపోతున్నాము కానీ ఆ అఖండ సత్ ఏదైతే ఉండదో అది అది ప్రాణానికి మూలం మీరు నిద్రలు అయిపోయిన వెంటనే మొట్టమొదట ప్రాణం ఉండదు మొట్టమొదట ఆ సత్తు ఉంటుంది ఆ సత్లోంచి ప్రాణం ఉంటుంది మీరు తర్వాత మీరు కూడా ప్రాణమును మీరు ఉపాసన చేసినప్పుడు ప్రాణంలోంచి సత్తులోకి విలీనం అయిపోతారు బ్రాహ్మణ్యం కాబట్టి దరిద్య అవుతుంది కనుక ఆ సత్ చుట్టంటే అఖండితమైన ప్రజెన్స్ ఉన్నాడా లేదా అంటే కొన్ని చుట్టూ మీరు ఏది ఫీల్ అవుతున్నారు డి ఫీల్ ద ప్రజెన్స్ అప్న ప్రజెన్స్ ని ఫీల్ అవుతున్నారా లేదా నామరూపాలను మీరు పక్కన పెట్టండి ఒక ప్రెసెన్స్ ఆకాశం యొక్క ప్రజెన్స్ ని మీరు ఫీల్ అవుతున్నారా లేదా సకల ప్రాబ్లం యొక్క ఉనికి ఫీల్ అవుతున్నారా లేదా అదే ప్రజెన్స్ రూపంగా కూడా నేను ఉన్నాను అనే అనుభవం మీరు వస్తుందా లేదా నేను ఉన్నాను ఒక ప్రజెన్స్ ని ఫీల్ అవ్వాలి నిర్కేషన్ అనుకో ప్రజెన్స్ ఏదైతే ఉన్నదో అది శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు అంటే అది పరంభావం అది శ్రీకృష్ణ కనుక అది సద్ధ శ్రీకృష్ణ అనుపరాధం అన్న గుారు అది ప్రాణ వన్ స్టెప్స్ దిలో నైన్ మార్క్స్ టెన్ మార్క్స్ దిలో కాబట్టి దానిని ఆత్మరూపంగా తెలుసుకోవాలి సత్తు ఉన్నది ఎప్పుడూ ఉన్నది ప్రిజెన్స్ ఈ వేళ ఇండి ప్రెజెన్స్ లేకపోతే ఎగర్లేదు కానీ ప్రజెన్స్ ఉండడం కాదు ఇష్యూ ఉన్న ప్రెజెన్స్ ని మీరు తెలుసుకోవడం ఇష్టం అది సో నెక్లెస్ బంగారమయ్యే ఉన్నదండి ఎట్లస్ బంగారం ఇప్పుడు కొంతగా మీరు కొంతగా దానికి బంగారము అనే లక్షణాన్ని మీరేమో ఆపాదించడం అట్లా గోల్డ్ ఇట్ ఈ గోల్డ్ దాన్ని మీరు తెలుసుకోవటం అవసరం తెలుసుకుంటే ఏమవుతుంది అది మెట్లస్ అనేది అవివేకం నుంచి ప్రయత్నం కాబట్టి సత్తు ఏదైతే అఖండ సత్తు దానిని తెలుసుకుంటే అప్పుడు అది అసలైన శితలైన అతివదనం అవుతుంది సత్తుని తెలుసుకోవటం పేరే సత్యము సత్యం అంటే ఏంటంటే యథార్థాన్ని తెలుసుకుంటే దాన్ని సత్యం అంటారు తెలుసుకోకపోతే దానికి సత్యం అని అనుకో తెలుసుకోకపోతే సత్ తెలుసుకుంటే సత్యం సత్తు సత్య కాబట్టి ద ట్రూప్ ఎప్రిషియేటెడ్ బికమ్స్ సత్యం కనుక అఖండ సత్తును ఆత్మరూపంగా తెలుసుకున్న మహాత్ముడు ఎవరైతే ఉంటాడో వారు యథార్థమైన అధివాది ఎందుకంటే వారి అధివదనమునకు మూలమేమిటి సత్వం తది యొక్క జ్ఞానం సత్తు వేరే ఎంతకు ముందు చెప్పిన అధివాది యొక్క అధివదనానికి మూలం కేది ప్రాణం కాబట్టి ప్రాణ ప్రాణము మీద ఆధారపడి చేసే అధివదనము ఇట్ ఈస్ వన్ స్టెప్ బిలో అండ్ హెల్త్ రిలేటివ్ అసలైన శిశలైన అధివదనానికి వేసి ప్రాణం కాదు సత్తు చెప్తా జ్ఞానం వీడి అడగాలి ఈయన అడగాలి ఆరద మహర్షి అడగాలి అడిగితే ప్రాణం కంటే గొప్పది ఉందా అని అడిగితే చెప్పింది వాళ్ళు ఆయనే హింపిస్తున్నారు ఏ సత్తు వా అధివదీ తూ అంది ఆయన అన్నారంటే అతడు ఒక వేరే పట్టణం పెట్టారు తక్కువ చేశారని అర్థం అంది అతడి హ్యాండ్ వీరండి అసలైన అతివాది వయంటే నిశ్చయంగా వీడు అతివాది ఎవడు ఎవడు యహ సత్య అతివదతి అంతకుముందు అతివాది ఎలాంటి వారు ప్రాణేన అతి వదతి ఇక్కడ తృతీయా అనేది భూత లక్షణమే తృతీయ అద్దేశించినటువంటిది తృతీయ ప్రాణతత్వము ఆత్మరూపంగా తెలుసుకునే అతివాది వాడున్నాడే వాడు కాదండి అసలైన అతివాది వారు అతివాదే ఇంకొక సందేహాలు అసలైన అతివాది వారు కాదు అసలైన అతివాది ఎవరండి ఏ సువా అతి వదతి యహా సత్యేన అతి వదతి అని అని ఊరుకున్నాడు సమత్ కుమారులు అంత మాటలు ఊరుకున్నాడు వెంటనే నాలుగు ఊర్చుకో అయ్యో ఈ ప్రాణం కాదా ఇంకా తెలుసుకోవాల్సింది సత్యమా అని అప్పుడు ఆయన అంటారు సోహం భగవ సత్యే నాటీ నేను ప్రాణమే సర్వం అని ప్రాణప్రయుక్తమైన అతివదనము అదే అల్టిమేట్ అనుకున్నానే సత్యప్రలిప్తమైన అతివదనం ఇంకొకటిందా దే అల్టిమేట్ నవ్ ఐ వాంట్ దాట్ సో నేను సత్యము చేసే మీద అతివాదులు కావాలనుకుంటున్నాను ఇంకా ఆయనంటాడు సత్యము ఉన్నది ఉన్నది ఉన్నది ఉన్నదిగా ఉన్నప్పుడు నీకు నీకు అతివదనం అవుతుంది ఆ ఉన్నదాన్ని ఉన్నట్లుగా తెలుసుకుంటే అతివదనం అవుతుంది అదండి ఇప్పుడు ఉదాహరణ నేను చెప్తాను మీరు బ్రహ్మే కదా మీరు ఆత్మస్వరూపంలో బ్రహ్మే కదా కానీ మీరు బ్రహ్మై ఉన్న సంసారం తప్పిందా తప్పలేదు అదే బ్రహ్మకి సంసారం ఎలా ఇష్టపడింది అంటే మీరు తాను బ్రహ్మని తెలుసుకోలేదు అందుకే సంసారం వచ్చింది సంసారం సో దీన్ని బృహదని స్థితిలో వాక్యం ఉంది అర్థమైన వాక్యం నయనం దేవ అభిదీతో దేవ అంటే పరమేశ్వరుడు ఆత్మరూపంగా ఉన్నాడు హృదయంలో కానీ అవిదీత తెలియబడాలి వీరు దేవుడి కోసం చుట్టూ తిరిగేస్తున్నారు రైలు విమానాలు వచ్చేసి దేవుని కోసం వెళ్తున్నారు ఎందుకని ఆత్మరూపే పరమేశ్వరుడి మీరు తెలుసుకోలేదు ఇదంతీర్థం ఇదంతీర్థం అంటే ధాన్యం మూఢ ఆత్మతీర్థం ప్రజానం కదా ఎంతో శ్లోకం అవుతుంది సో ఎగ తిరిగి వేస్తున్నారు ఆత్మతీర్థాన్ని తెలుసుకోలేస్తుంది తెలుసుకోలేకపోతే కొన్ని ఆత్మతీర్థం అది పరపురం నేను ఉన్నాను రా ఇక్కడ నేను ఆకర్షణ ఎదుగుతున్నావు రాసాదొస్తూ నేను చేస్తాను అని కొనే దేవణాలు నిన్ను రక్షించొచ్చు కదా అంటే రక్షించు నా ఇవంట ప్రొటెక్తి ఇప్పుడు పుస్తలో వంద రూపాయల తాత పెట్టాము సార్ ఇండస్ట్రీ ఎక్కడో ఈ పుస్తకం చేత పట్టిందో ఎక్కడికో వెళ్ళాలి కాఫీ తాగాలనిపి కాఫీ తాగాలంటే మీరు తగ్గాలి ఏం పడుతుంది అటువంటి పరిస్థితి నేను చెప్తున్నాను సో పరిస్థితి బహిరంగ సరే స్టార్ బస్ కాఫీ ఉంది ఐదన్ హేర్ అయితే కాపీ గేట్ లో చూసుకుంటే పప్పు బస్ పుస్తకా సరే బాగుండదు నిశ్చయం కాఫీ మాత్రం డాలర్స్ కాఫీ అయితే పది రూపాయలు కాపీ కొద్ది విషయం కాదు సరే మర్చిపోయి కాఫీ లాభం లేదు వెళ్ళిపోతాయి సరే పోయితే ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కాఫీ నమ్మకం వంద రూపాయలు అవి అయితే ఈ నోట ఒకరు కనపడుతుంటే కగే కాఫీకి అది వాళ్ళు అని అని చెప్పారు ఈ ఆత్మా రెండు మంది ఈ లెక్క దేవహా వినం హింది వీళ్ళు పాటించరు వీళ్ళు రక్షించరు తెలుసుకున్నప్పుడే రక్షిస్తుంది కాబట్టి సత్యము సత్తు కాదు సత్య అంత సతే కానీ సత్ సత్యం అవ్వాలి ఆ విధంగా సత్యముగా ఆ సత్తును నేను తెలుసుకునే అప్పుడు అధివదనం నేను అధివాదని కావాలనుకుంటున్నాను అంటే అప్పుడు ఆయన అంటున్నారు సత్యం ప్రేమ విజిజ్ఞాతిపది మీరు తెలుసుకోవాలనే ఆకాంక్షను కలిగి విజిజ్ఞాస జనరల్ గా వేదాంతంలో తెలుసుకోవని చెప్పాలి తెలుసుకోవాలనే ఆకాంక్షను కలిగి ఉంది అని చెప్పాను అలాగే దాన్ని సంప్రత్యయాంతము చేసుకుంటాం తెలుసుకోవాలని చెప్పాలి అంటే దాని అభిప్రాయాలు అరికే ఇప్పుడు శ్రవణము నమనము నిరుధ్యాపనము ఆ సంప్రత యొక్క రహస్యం తెలియాలి మీరేమో సంస్కృతంలో దాచవుతున్నారు కనుక నేను కొంచెం అహస్యంగా చెప్తూ ఉంటాను శ్రవణం మీరు శ్రవణం చేయాలని కోరుకోవాలి ధనం చేయాలి అని చెప్తాను మననం చేయాలని కోరుకో ఉండదు మననం చేయమన్నారు కానీ ధ్యానం చేయాలని కోరుకో నిర్ధ్యాసం మీద అలా అక్కడికి చేత దానికి కారణం ఏంటంటే ధ్యానం నేను చేయలేదు ధ్యానము గదిల్లుతుంది హ్యాపీనెస్ యూ డోంట్ డూ ధ్యానం మెడిటేషన్ యూ డోంట్ డూ మెడిటేషన్ హ్యాపీనెస్ అయితే మనైతే అవ్వట్లేదు అంటే అది అవ్వాలని నువ్వు కోరుకుంటే అవుతుంది అది అవ్వాలని కోరుకుంటే ఏమవుతుంది అది అవ్వాలని కోరుకుంటే నువ్వు ఆసనం వేసి కూర్చుంటావు ఆసనం ఎలాగేదో తెలుసుకుంటావు ఆసనం వేసి కూర్చుంటావు నికాదుగా కూర్చుంటావు కళ్ళు కూర్చుకుంటావు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు మెడిటేషన్ గడ్డి కోరుకున్న బట్టి చేస్తున్నాడు అలా చూస్తున్నాయి మనస్సు ఎన్నో పరిపాలన విధాలు ఆలోచిస్తుంటా ఆరోగ్యం అన్ని మానేస్తావు కాబట్టి నువ్వు చేయాల్సినవన్నీ చేసే సాధన అంతవరకు వెళుతుంది ఇప్పుడు ఇంక ఫైనల్ గా ఏంటి ఆ మెంటల్ ఎక్స్పర్ట్ కూడా డ్రాప్ చేసింది మెంటల్ ఎఫర్ట్ కూడా డ్రాప్ చేసి ఇస్తారు మెడికేషన్ లో డ్రాప్ ఆల్ మెంటల్ ఎక్స్పర్ కెన్ జస్ట్ దాట్ ఈస్ మెడికేషన్ నిద్రపోవడం లాంటిది నిద్ర నిద్ర వస్తుందా మీరు నిద్రపోతారా నిద్ర వస్తుందంటే నిద్ర మీరు ఏం పోవాలి మీరు నిద్రపోకుండా ఉంటుంది వాళ్ళు నిద్ర లేనట్టే వేస్తా మీరు చేసింది ఏం దాకది చేస్తండి కానీ మీరు మనం నిద్రపోవాలి అనే ఆకాంక్షనుకుంటాం అంటే ఒక మనము దోమలు లేకుండా అలౌదు ఇలాంటి వ్యవస్థ సంపాదించి కొంత సంసారము దండలు కూడా కొంత పట్టించుకుంటే లేదా నిద్రపోతుంది కాబట్టి నిద్రపోవడానికి కావలసిన పరిస్థితుల్ని మీరు సమకూర్చుకుంటే నిద్ర వస్తుంది అలాగే మెడిటేషన్ కావాల్సిన వ్యవస్థ సాధన ద్వారా సంపాదించుకుంటే మెడిటేషన్ హ్యాపీ బూత్ హ్యాపీఎం భూత్ సంపే మనవైట్ పెట్టు మీరు ఎన్నివై నిరగబడుతున్నా రాలేదు డోట్ హ్యాపన్స్ బైక్స్ ఇంకేతను జ్ఞానమును నేను జ్ఞానాన్ని సంపాదించేస్తాను అంటే అది ఎలా సంపాదించలేదు డోట్ హ్యాపన్ అయితే ఆత్మ జ్ఞానమును పొందవలనేది ఆకాంక్షను కలిగి ఉంది జ్ఞానము చేయాలనే ఆకాంక్షను కలిగి ఉంది అప్పు దో కాబట్టి ఆ సన్ ఎప్పుడు కైత్రీయంలో కూడా వెళ్ళారు తద్బ్రహ్మేది తద్విజిజ్ఞాసత్వ అది బ్రహ్మ అంటే ఎటో వాయుడు భూతానికి అది బ్రహ్మ అంటే దాన్ని తెలుసుకోవాలని చెప్పలేదు తద్ నిజానిధి అని చెప్పలేదు నిజిజ్ఞాసత్వ దాన్ని తెలుసుకోవాలనే కోరికను చే కోరికను కలిగి ఉంది అలాగే ఇక్కడ కూడా సత్యం చేతులు తెలుసుకున్నప్పుడు సత్యం అవుతుంది ఆ సత్యాన్ని ఆ తెలుసు దాకా తెలుసుకోవాలి అనే ఆకాంక్షను చేయాలి అని చెప్తున్నారు సత్యము బేసిస్గా అభివతనం నేను చేయాలి అని ఆటంటే మంచిదే ఆయన సత్యం బేసిస్ గా అభివతనం కానీ ఆ సత్యం మీకు అనుభవానికి రావాలంటే ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే కోరిక ఉండాలి ముందు అప్పుడు అది వస్తుంది ఆ కోరికకి అంటే సత్యం భగవహ్ జిజ్ఞాసీ సరి అది వదం తర్వాత సిద్ధమైంది ఇందులో హే భగవ నేను సత్యాన్ని తెలుసుకోవాలనే కోరికను కలిగి ఉన్నాను ఏష నారదవాతిశయం ప్రాణం స్వమాత్మానం సంవాత్మానం శ్రువారం ఉపా మా ఈ అవతారితలు లేకపోతే పెద్ద అవతారిక అయితే ఈ అవతారికలు లేకపోతే ఈ మంత్రాలు ఏ ఉపయోగించాలి ఉపయోగించాలంటే మనం ఆ మంత్రాలను బేసిక్గా తత్వాన్ని పెంచుకోవడం చాలా కఠినమైపోతుంది చాలా కన్ఫ్యూషన్లో పెరిగిపోతుంది కానీ అవతారితలు భాష్యం ఉంటే అది సరదీర్తి కంట చేతిలో దీపం పట్టడం అడిగి వెళ్తున్నాను ఈనా వెంట చేస్తూ దీపం ముందుకుని వెళ్ళి దీపం ఉంటే ఆ ఎగటానికి దారి కనపడుతుంది మనకి దారి కనపడకపోయినా మనం ఎవరి వాళ్ళకి కనపడతాం దీపం మటుకుని వెళ్ళి వెళ్తుంటే ఎవరో వస్తున్నాడు ఎక్కడకి కారు వడిపో లేకపోతే నాది వడిపో మనం కనపడతాం కనబడితే వాడేనా పక్క పూర్తాడు వాడికి కరా కాబట్టి కరదీతితో ఉండాలి ఎన్ఏన్ యువతానికి తల మారస్తున్నారు ఆయన నారదహ శుభవారు శ్రవణం చేశారు ఎవరికి శ్రవణం చేశాయండి ప్రాణము శుభత్వా ప్రాణ హిరణ్య గర్భుని గురించి శ్రవణం చేశారు ప్రాణం అంటే సర్వాతిశయం నామ దగ్గర రోజులకి ఆచేదాకా ఈ జగత్తులో ఎన్ని తత్వాలు ఎన్ని కేటగిరీస్ అయితే ఉన్నాయో ఇదన్నిటికంటే అతిశయం అనేది ప్రాణం లైఫ్ లో ఇది మనకి లివింగ్ ఉన్నది లివింగ్కి మూలం ఏమిటండి లైఫ్ అండి ప్రాణం అనేది అది లేకపోతే ఏముందండి దాన్ని నిరాకరణ చేసి దాన్ని ఇగ్నోర్ చేసి మీరు మిలిందు పరిగెత్తితే అది నేల విరికి సాము చేసినట్టు ఉంటుంది కాబట్టి ఆ మౌలికమైన తత్వాన్ని ఇగ్నోర్ చేయకూడదు దాన్ని పచ్చుకుంటే మిలిందు కూడా నడుస్తూ ఉంటుంది తెలివే అది సర్వాతిశయం ప్రాణం సర్వాత్మానం సర్వ ప్రాణుల యొక్క స్వరూపము ఆ పర్మ జగద్వాత్మైనటువంటి హిరణ్యరథుడే ఆ హిరణ్యదర్థుడే స్వం ఆత్మ ఇక్కడ తన స్వరూపంగా కూడా ఉన్నాడు ఇప్పుడు నేను ఒక మనిషి ఏదో సన్యాసిని బాధిస్తున్నాను ఏదో ఏదో కొంత కొంత గడబడైతే చేస్తున్నాను కదా సో కొంత సమ్ సమ అథారిటీ దీని మూడవండి దీనికి ఆత్మ నేను అనే ఒక వ్యక్తిగా నేను చెప్పి ధనకార్యానికి దీనికి దీని స్వరూ ఆత్మ ఏంటండి దీని సారణం ఏంటండి ప్రాణం ప్రాణం అయితే ఉందండి దానిలో అదేముందండి ప్రాణశక్తి ఉండటమే కదా ఇప్పుడు మీరు చక్కగా శ్రవణం చేసి ఇదంతా అధ్యయనం చేస్తున్నా దాని మూలంలో ఏముందండి ప్రాణం ఒకడు దుఃఖిస్తున్నాడు నాకు కలిసి రాలేదు బిజినెస్ కలిసి రాలేదు దుఃఖిస్తున్నాడు ఆ దుఃఖంలోనూ ఆ లివింగ్ ఇంకోడే పండగ పార్కింగ్ చేస్తున్నాడు నాకు బాగా లాభాలు చేయని పార్కింగ్ చేస్తున్నాడు ఆ లివింగ్ సిచ్యువేషన్ మూలంగా ఏముంది ప్రాణం కాబట్టి ఈ లివింగ్ సిచ్యువేషన్ సత్యమా లేక ప్రాణము సత్యమా అంటే ప్రాణమే సత్యం ఇప్పుడు ఈ ప్రాణము ఒక్కటియా లేక వేరు వేరా అంటే ఒక్కటి లైక్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ ఉండవు ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఎలక్ట్రిసిటీ పుస్తకం ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ పుస్తకం ఉండదు ఎలక్ట్రిసిటీ అలక్కు ద్వైత అద్వైతం ఈ గోళీ లేదు ఎలక్ట్రిసిటీ అలుకుంటే పుస్తకం కాబట్టి మీరు బల్దులు ఎండ్ పెట్టండి ఫ్యాన్లు వెళ్ళి పెట్టింది అది ఒక్కటే అది ముత్తుకుంటే షాప్ కొడుతుంది కూడా బల్దులో ముత్తుకున్న షాప్ కొడుతుంది ఫ్యాన్ లో ముత్తుకున్న షాప్ కొడుతుంది ఎక్కడ ముత్తుకున్నా షాప్తుంది స్వరూపం ఇవన్నీ రూపాలు రూపాలను చూసి బంధులో జరిగిపోతుంది కదా అని ఏర్పడితే అది రూపం కాదు స్వరూపం కనపడుతుంది కనుక ప్రాణం అది ఒక్కటి ప్రాణుల్లో అని ప్రాణం ఒక్కటి కాబట్టి ఇక్కడ నేను ఒక ప్రాణు ఇతర కంటే భిన్నంగా ఉన్న ఒక అనే మాట ఒకటి ఆ ప్రాణి యొక్క స్వరూపము ప్రాణము అది వాణం అనే మాట ఇంకా అది విన్నాడు నా తత్పరస్తి అతత్పరం నాస్తి ఎందుకంటే మీరు పై మాట్లాడుకోమన్నారు అలా ఉన్నారు ఇప్పుడు మీరు ఒక మహాత్ముడు ఏమన్నారంటే ఇప్పుడు వివిధ ఆచార్యులు ఉన్నారు కదా ఈ ఆధ్యాత్ములు ఏదో ఒక రూపాన్ని బాగా ప్రపోజ్ చేస్తున్నారు ఒక ఆధ్యాత్ములు ఏమవుతున్నారు ఆ చతుర్భుజ నారాయణుడే దైవం ఇంకా అదే అల్టిమేట్ నారాయణహా అల్టిమేట్ అని ఒక ఆధ్యాత్మిక అంట ఇంకో ఆధ్యాత్మిక వచ్చి నారాయణుడి కాదండి కృష్ణహ అల్టిమేట ఇంకో అంటే ఆధ్యాత్మిక కృష్ణుడు అల్టిమేట్ ఎలా అవుతాడా నారాయణ అవతారంగా కృష్ణుడు కాబట్టి నారాయణుడిగా అల్టిమేట్ అని అంటే ఇది అన్నాడు నారాయణుడు అల్టిమేట ఎలా అవుతా మనం ఎదుర్కొన్నా ఉన్నాం కృష్ణుడు అల్టిమేట్ అవుతాడు అతను ఉన్నాడని నీకు చెప్తే నారాయణుడు అల్టిమేట్ ఎలా అవుతాడు కాబట్టి కృష్ణుడి మీ ఇద్దరు ఆచార్జీలు ఇలా ఉన్నాయి ఇంకో ఆచార్జీలు వచ్చి అయితే ఈ లెవెల్లో అల్టిమేట్ కాదు ఫ్యూడ్ అల్టిమేట్ కాదు ఈ విధంగా ఈ భిన్న భిన్నమైన కూడా ఇలా వేరువేరు రూపాలనే అల్టిమేట్ గా చెప్తున్నారే పది రీజన్ ఫర్ అంటే దానికి ఆ మహత్వం ఏమిటంటే నారదుడు రూపమునుపము ఆకారము లేని సగుణ ప్రాణతత్వమే పరము అవుతులేదని అనుకుని భ్రమపడ్డాడు సగుణ సగుణి సాకార లేదు సగుణ నిరాకార ప్రాణ ఈ రూపము నారాయణ చతుర్భుజ శ్రీకృష్ణ దిర్భుజ ఏమిటి సగుణ సాగుణార ప్రాణం ఏమిటి సగుణ నిరాకార మన మీరు నెక్టేషన్ దిగర్థుల మీద నిరాకారం అని మీకు పాములర్ తెలుసుకునే ఉంది సగుణ నిరాకారం నారదుడు సగుణ నిరాకారం అల్టిమేట్ గా ఉంటే అక్కడే అతను మన స్టెప్ బిలో అని తీసుకు నారదు వీళ్ళు అక్కడే ఇంకో స్టెప్ బిలో వీలు ఇది సగుణ ఆ సాకారానికి లెక్కల ఉపయోగిస్తూ అక్కడనే నిలబడిపోయాడు అక్కడే ఫిక్స్ వాటి స్టేట్ అది అది ఎలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాం చెప్తాను కదా నిన్న నిన్న నేను మనం చేసినాను క్రిస్టియానిటీ క్రిస్ట్ పేరు మీద వచ్చిన మతంలో లేడీస్ ని స్టేట్ మీద బలం చేసిన ఎంతమంది లేదీస్తుంది సందేహాలు చెప్తాను నన్ను నేను ధికార్ చెప్తాను పేరు చెప్పలేదు మర్చిపోయాను ఇప్పుడు చెప్తున్నా టూ మిలియన్ లేడీస్ చెప్తుంది టూ మిలియన్ లేదా బాయింట్ అన్న స్టేట్ ఒక దీనిలో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇయర్స్ టూ మిలియన్ లేడీ మీరు దాన్ని టూ మిలియన్ ఐదు వందల భవిస్తే ఎడాది గంట మందిని చెప్పడం మీకు తెలుస్తుంది ఇదంతా ఏ మతం పేరుకి చేశారు ఏ మతం అయితే క్రైస్త పేరుతో ప్రారంభమైంది క్రైస్తా క్రిస్టియన్కి కోరిక లేదు ఎన్నింటికి సంబంధం లేదు క్రైస్త క్రిస్టియన్ కాదు ఆయన దృష్టి కాదు ఆయన ఈ మతం దగ్గర అభివృద్ధి ఒక మహాము అంటే ఒక రూపం దగ్గర ఒక ఫార్ములా దగ్గర ఫిక్స్ అయిపోయిన వాడు ఇలాగే ఉంటారు సగుణ సాకారం దగ్గర ఫిక్స్ అయిపోయారు ఆధ్యాత్మిక అందరూ కూడా తగున నిరాకారం దగ్గర ఫిక్స్ అయిపోయారు అని ఆ ఫిక్స్ అయిన వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది నాతస్పదం ఆ మహాత్ములు చెప్పాడు నా ఎన్ని నిల్లలు ఇన్ని రూపాలు నిల్లాలు చేస్తున్నారు ఏంటంటే వీళ్ళందరూ కూడా సగుణ సర ఫిక్స్ అయిపోయారు సగుణ సాకారం అనేప్పటికీ దాంట్లో వేయితీ వచ్చేస్తుంది సగుణ సాకారం నుంచి సగుణ నిరాకారం దగ్గర కూర్చునే ఈ వేయితీ వాడిని బంధించదు సగుణ నిరాకారం దాకా వస్తున్న వాళ్ళు వండి నిర్గుణ నిరాకార పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలుస్తుంది సగుణ సాగుణ నిరాకారాన్ని ఉపాసించి నిర్పుల నిరాకార పరగ్రంథను ఆత్మరూపంగా తెలుసుకుంటాడు అప్పుడు వాడు మాట్లాడితే సత్యన అతి వసతి సగుణ నిరాకారం దగ్గర మాట్లాడితే ప్రాణేన అతి వదతి సాకారం దగ్గర అతి మద్దతు ఇదేమతి వదతి అంత తలగాపు పనిచేసిన తర్వాత ఇంకా అతి మద్దతు ఏమో పూర్వవతేమస్ భగవ ప్రాణాద్దు పచ్చా ఎప్పుడైతే తాను తెలుసుకున్నదో అత్యమేతనే భ్రమలో పడిపోయాడో ఇంతకు ముందు పర్యాయాల వల్లగా అడగలేదు కృష్ణ కృష్ణ అడుగుంటామని అడిగేవాడు ప్రాణాద్భుయహావ అని అడిగింది అలా ప్రాణము గొప్పది ఉన్నదా మహాత్మా అని మే విబ్రహ్మవిజ్ఞాన పరితుష్టం అవృతాథం పరమాత్స్యాదినం ఆత్మానం మన్యమానం యోగ్యం శిష్యం ఇద్యాగ్రహ విశేషాత్ ఆయన భగవాన్ సమత్కుమారంట ఈ రోజుల్లో కొంతమంది నేనే భగవాన్ అంటూ ఉంటా ఈ సో నేనే భగవాన్ నమచ్చు సత్యన అతి వద్ద సత్యంతో మాట్లాడినట్లయితే నేనే భగవాన్ నమ్మచ్చు అయితే అక్కడ ఆధర నేను భగవానున్నే మీరు భగవానులే భగవత్ హైదరాబాద్ అలా చెప్తాను ఆయన అలా చెప్తా ఉందని నేను విన్నా నేను భగవానున్నే మీరు భగవానులే కానీ ఆ సత్యాన్ని నేను తెలుసుకున్నాను మీరు తెలుసుకోలేదు అదే వండర్ఫుల్ ఐ లవ్ యు ఎనీ సో భగవాన్ సమత్కుమారో భగవాన్ సమత్కుమారుడు ఏమంటున్నాడంటే ఇది స్టార్టింగ్ సో ఏమిటి పక్క స్టంటే ఏమం వికార అభుత బ్రహ్మ విజ్ఞానమైన పరిపుష్ట కొంతమంది అంటారంటే మాటికి తాళండి మాటి తల్లే పూర్తి చేస్తుందో అంటాను అని చెప్తున్నాను ఇప్పుడే అలా చాలు లేని అని అనుకోకూడదు పై ఏమన్నా ఉందా ఆ పై మార్గమా అన్నది తీసుకోవాలి కానీ మాది అంటే వద్ద అది తెలియదే నేను అనిపించుకోతే ఇప్పుడు ఈ నారదుడు తెలుసుకున్నాడు ఏం తెలుసుకున్నాడు బ్రహ్మనే తెలుసు ప్రాణం బ్రహ్మే కదండి ప్రాణం బ్రహ్మ కాదు లేదు అది బ్రహ్మే కర్మం బ్రహ్మంటూ అంటే ప్రాణం ఎందుకు బ్రహ్మ కాదు ప్రాణం బ్రహ్మ తెలుసుకున్నాడు కానీ ప్రాణము ఎటువంటి బ్రహ్మ ఇప్పుడు ఒకడున్నాడు నెక్లెస్ తెలుసుకున్నాడు నేను నెక్లెస్ తెలుసుకున్నాను అన్నాడు నెక్లెస్ బంగారమే అందరం ఏ కానీ వీడు తర్వాత నెక్లెస్ బంగారమే కనుక వీడిప్పుడు దేన్ని తెలుసుకున్నట్టేంది బంగారాన్ని తెలుసుకున్నట్టే అయింది కానీ ఎలా తెలుసుకున్నాడు బంగారాన్ని దాని యథార్థస్వ రూపంగా తెలుసుకున్నాడా అదే లేదు మనం ఎలా తెలుసుకున్నాడు దాన్ని వికారాన్ని తెలుసుకున్నాడు ఒక విశిష్టమైన రూపంగా ఉన్న బంగారాన్ని తెలుసుకున్నాడు ఆ రూపంతో పాటుగా ఒక రూపంలో కుదించి బంగారాన్ని తెలుసుకున్నాడు అంటే దాన్నే వికారము అని అంటారు వికారము అంటే దాని ఎఫెక్ట్ ఒక ఒక విశిష్టమైన రూపానికి దాన్ని కట్టుబడి చేసేస్తాం దాన్ని వికారము అంట ఆ వికారాన్ని తెలుసుకున్నాడు ఏమంటే ఇప్పుడు వికారము సత్యమా అనుభూతమాచారంభము వికారో నామధ్యేయము వృత్తికేవ సత్యం ఇప్పుడు కొండ కొండ ఏమిటి ఘటమేమిటి వికారం మరి సత్యం మత్తి మట్టి సత్యం అంటే అదే పరబ్రహ్మ సత్యం అంటే అలా కన్ఫ్యూజ్ అవకండి మట్టి సత్యం అంటే అభిప్రాయం ఘట ఘటాభిప్రాయన వృత్తి శక్తి ఘటాపేక్ష అభిప్రాయనా కాదు ఘటాపేక్షతో మట్టి సత్యం అంతేకాదు మట్టి పరమసత్యం అని కాదు సో జగదపేక్షతో బ్రహ్మ సత్యం కావాలి జగత్ వికాలము బ్రహ్మ సత్యం అంటే జగదపేక్ష బ్రహ్మ సత్యం కుండ అపేక్షంగా మట్టి సత్యం పుత్తికేత్యవ శత్యం కుండెందుకు సత్యం కాదు వికారం వాచారంభం వికారికారం సత్యం కాదు ఇప్పుడు మాయాశక్తి రెండు ప్రతిఫలిస్తే పరబ్రహ్మ మనకి ప్రాణదేవత హిరణ్య గ్రంథుడు ప్రకటన ఇప్పుడు ఈ ఇది వికారం అవుతుంది ఎందుకంటే పుట్టేడుతుంది కుండ పుట్టినట్టుగా హిరణ్య గ్రధుడు పుట్టేడుగా హిరణ్య హిరణ్య గర్భం పశ్యత జాయమానసు మనోదేవృభయా పిల్లలు అయి మాట్లాడదానా ఇది మంటని చెప్తూ ఉంటాం కదండి నకర్మాణాది చెప్తూ ఉంటాం హిరణ్యగర్భుడు ప్రకటన బ్రహ్మగారు పద్మంలో పుక్కేటి పురాణంలో చెప్పలేదండి పుక్కేటి కదా మరి అలాగే అన్నమాట కాబట్టి ఆ ప్రాణదేవత ఇది జ్ఞానిఫెస్టే ప్రకటమైనది కాబట్టి వికా ప్రాణదేవత వికా అనుభూత ఇది సగుణ నిరాకారాన్ని అలా వర్ణించారు విచార అనురూత బ్రహ్మన్న కానీ సగుణ నిరాకారము విచార అనురూప బ్రహ్మ అయితే సగుణ సాకారాలు ఎలా పోతాయండి ఇంకేం చెప్పాలి నెక్లెస్ అది బంగారం కాదు ఇది బంగారం యొక్క వికారం అంటుంటే ఆ నెక్లెస్ లో ఉండే ఒక కుక్కొస్తున్నాయి అందరం కాబాన్ని ఆరాధించటం లేదు రూపములతో అతీతమైనటువంటి పరమతత్వాన్ని తెలుసుకోవటం లేదు భగవంతుని ఆరాధించడం లేదు భగవంతుని ఆత్మరూపంగా తెలుసుకోవటం లేదు అయితేనేట్గా అహం బ్రహ్మాస్మయం తెలుసుకోవాలి అది మార్గం అంతేగాను ఓ సంక్షైపోయి అలా భయపడుతూ కూర్చుంటే ఒక ఏదో కనుక నారదుడిని తెలుసుకున్నది ఏమిటంటే వికార అనుగృత బ్రహ్మ విజ్ఞానం శంకర్ భయం అనేది ఉండదు ఎంతకైనా తెలుస్తా సో ఆ శ్లోకాలు చెప్తే కలిపి శ్లోకం వికార అనుభత బ్రహ్మ విజ్ఞానం ఉన్నారు హిరణ్య గర్భం కొన్ని హిరణ్య గర్భం తెలుసుకుంటే నువ్వు వికార అమృత బ్రహ్మని తెలుసుకున్నట్టు అండి తెలుసుకునే ఇప్పుడు మనం వికార అనుభత బ్రహ్మని పవర్ణ బ్రహ్మని తెలుసుకున్నాము ఈ ఉపాసన ద్వారా సత్కర్ణ సిద్ధి చేసి మనం ఒక్కసారి పొందటం కోసం నిద్ర పరబ్రహ్మణ అపూరుతంగా తెలుసుకోవాలి అని ఇది అనుకుంటుందా అనుకోరు ఎందుకంటే నేను తెలుసుకున్నది సైజంగా అనుకుంటాను ఎందుకంటే మీరు పరిదృష్టం అకృత అరి దృష్టం సంతోషం పడుకుతున్నారు చాలే మాకి చాలు అంటారు మాకిది చాలు సో కొంతమంది స్వామీజీ నేను ధర్చకి రండి అంటారు ఇదమ్మా పది మైళ్ళు నేను ఎక్కడ వస్తాను మీరు క్లాసుకి రండి ఎప్పుడారా అంటే వద్దని క్లాసు మా వద్దు మమ్మల్ని క్లాసుని మీరు ఇబ్బంది పెట్టద్దు మీరు దిక్ష చేసి దర్శనం మీరు వెళ్తే మేము అక్కడితోనే కృం అయిపోతాము మాట్లాడి అని అంటారు పప్పు వాళ్ళు ప్రేమకు ఎంతో ఆనందించగే సమీపంలో ఉన్నా లేకపోతే వీలు పడితే వెళ్లవలసిందే నేను వెళ్తా కూడా కానీ నాకు అనిపిస్తుంది ఇంకే స్వామీజీకి దిక్ష పెట్టేసి పాలుకూర్చేస్తా ఉంటారు మీరందరూ ఎందుకంటే పాలకూరి దొరుకుతుంది మీరు ఎవరో పాఠశారా పాఠంతో మాకు వద్దని మాకు పాల్పోయి అవ్వచ్చారు పాలకులు దేవత పాఠం దీని వాళ్ళు అడిగితే అర్థం చేస్తాం కానీ మీరు పాఠంలో తర్వాత అవుతుంది అంటే పాఠం చేస్తాం వాళ్ళు పెడతామని కాదు ఇందులో మాకు అదే సంతోషం మంచిది సాధువుతో అవసరం సాధు జీవించాలంటే ఎలా అంటే సంప్రదాయం సంస్కారం సమాజంలో లేకుంటే సాధ్యం భోజనం లేకుండా అయిపోయింది ఉండాలి ఎండా ఉండాల్సింది ఇప్పుడు మనం చాలు ఎంత ఇంకా కొంతమంది అలాంటి బాధులు కొంతమంది వ్యక్తికి కానీ ఇబ్బంది పడుతున్నా ఇంకా సమాజంలో ఇటువంటి దృష్టికోణం బాగా పెరగాలి అది బాధ అక్కడ సంతోషపడిపోకూడదు ఎందుకంటే పరిదృష్టి అయిపోతుందంటే అపురత మీరు కృతార్థులు కాలేదినా పుణ్యం వచ్చింది కానీ కుతార్థులు ఎక్కడ గారు పుణ్యం వస్తే కొంత డబ్బు సంపాదించింది సమానం డబ్బు ఖర్చు అయిపోతుంది పుణ్యమో ఖర్చు అవుతుంది ఏదైతే డబ్బు చాలా ముందే ఖర్చు అయిపోతుంది పుణ్యం గుర్తి తా సిక్స్ డిపాజిట్ లాగా కొంచెం అవకాశం తగ్గదు కాబట్టి ఒక ఒక ఎవరిలో స్టైపోయి అక్కడికి సంతోషపడిపోతే అది సరిపోదు అకృతాప్ నా రోజులు అటువంటి అకృతాప్తుంది అంటే అకృతార్థులు నేను అకృతాప్తుందని తెలుసుకుంటే బాగుపడ్ సో ఏదో ఇంగ్లీష్ లో సాంట్ అవుతుంది డస్ నాట్ నో అండ్ నోస్ దట్ హీ డస్ నాట్ నో టీజెస్టూ Ahhh. Okay. One who does not know and does not know that you does not know is a fool. <laughs> what a Jnā? Jnā intae one who does not know a Jnā du shā. One who does... Oh, I understand another Jnā du shā. He says, Jnā ṓā du shā. Jnā he said, one who does not know and does not know that he does not know. What a Jnā? One who does not know and knows that she does not know, what a Jnā du shā. Is no more a fool. Is it foolin'? కాబట్టి స్దంతిగా ఉండాలి కానీ అజ్ఞానిగా ఉండకూడదు కాబట్టి నేను అకృతార్థం అయ్యి ఉండి కృతార్థులని అనుకుంటే వాడు అజ్ఞానిగా అని చెప్తాను నాన్న పరమార్థ సత్యాదివాదినం ఆత్మానం మన్యమానం అన్నాయా నేను అతివాదులైపోయాను ఎందుకంటే ప్రాణస్వరూపాన్ని తెలిసేసుకున్నాను అతివాదులు అయిపోతున్నాను అనేది పరమార్థ అతివాది రెడ్డి అతివాది కరెక్టే పరమాత్మ సత్యాన్ని నేను తెలుసుకున్న అతివారం అయిపోయాను మన్యమానం అని కలుస్తున్నారు ఇలా తలపోసేవాడు మళ్ళీ వాళ్ళ వైద్ద రెండు ఉంటారు అలా తలపోసి నేను సంగం తెలిసేసుకున్నాను అని అహంకారంగా పోతాడు అప్పుడు అటువంటి చెప్పడం కూడా అవసరం లేదు దాన్ని నారదు దానికి యోగ్యం శిష్యం నేను తెలుసుకున్నదే అల్టిమేట్ అనేది ఇంకా తెలుసుకోవాల్సిందే లేదు నేను చెప్పేది లేదు నేను తెలుసుకునేది లేదు అన్నాడు అనుకోండి వాడు యోగ్యు అనే అయోగ్యుడైన కాబట్టి అటువంటి వాడికి బోధించాలి దాన్ని నారదుడి పాపం నిన్నకున్నాడు తాను కృతాశనైతే అడుగుతున్నాడు అభినయం గలగలు అది చాలా గొప్పవాడు శిష్యుడు అయితే అటువంటి యోగ్యుడైన శిష్యుడు కాబట్టి గురువులు ఇప్పుడు ఆయన అడిగితేనే ఏమి చెప్తాను అని అని పెట్టుకో ఆయన కృష్ణ చేసిపోతేనేమి చెప్తాను అని పెట్టుకోవాలి పదమూడవ ధ్యయంలో శ్రీ భగవాన్ కూడా ఎదురు చర్యటం కాంటే క్షేత్రం తెలియని మొదలవుతున్నాను అక్కడ టీకాకారులు ఏమన్నారంటే అజ్ఞుడు ఏ ప్రశ్న లేకుండానే నేను ఒకప్పుడు ప్రశ్నకు సమాధానం చెప్తారండి ఇంకొకరు ప్రశ్న వేయకపోయినా చెప్తాను ఎందుకంటే ప్రశ్న వేసేంత తెలివిటం ఇది లేవు కోనలేదు చెప్తారంటే ఆ రకంగా నారదుడు ప్రశ్నలు వేయకపోయినా నేను పుస్తనని నమ్ముకున్నా యోగ్యుడైన శిష్యుడు ఆయన ఒక మూర్ఖ ఒక ఒక అజ్ఞానాలో పడి ఉన్నాడు ఆయన్ని దాని నుంచి పక్కన కట్టింది బండి గాలిలో పడిపోతుంది అందుకే పల్లెటోడు ఆ మట్టి రోడ్డు గాలిలో పెడుతుంది లేకుంటే ఎదురు ఆ ఇద్దరు బండి ఆ దాడిలోకి తీరేతారు ఇప్పుడు ఆ పక్కన వాళ్ళకి అయ్యా ఎలాంటి దాడిలో పెడుతుంది చక్కెం కొడుతా ఉన్నా తోర్చే అప్పుడు ఆ గాలిలోంచి బండి తోర్సు కానీ ప్రత్యావమానం ఆ రకంగా నాకు తెలుసున్నదే పరమ సత్యము అనే నిత్యాగ్రహంలో నిత్యాగ్రహము అంటే తప్పుగా పట్టుకోటం తప్పు దాన్ని పట్టుకుని ఇదే ఫైనల్ అనేదాన్ని నిత్యాగ్రహము ఉంటాయి నిత్యాగ్రహ విశేషం నిత్యాగ్రహాలు అనేక లక్షలాది నిత్యాగ్రహాలు ఉంటాయి తప్పు పట్టుదలలో ఎన్ని రకాలు ఉంటాయంటే ఎన్నైనా ఉంటాయి వాటిల్లో ఒక పర్టికులర్ నిత్యాగ్రహంలో ఉన్నాడు నారదుడు ఏమిటది వానేనా అతివతనం ప్రాణమే సమున సమున తత్వమే సర్వము అనే అజ్ఞానం అనేది కూడా అజ్ఞానమే లాస్ట్ నైన్ మార్క్స్ వచ్చే ఇంకో మార్క్స్ తక్కువ సో అది కూడా నిత్యాగ్రహమే కానీ అక్కడే నేను సర్వము తెలిసేనా అనుకుంటే మాత్రం పైకి వెళ్ళలేను అందుకోసం అనేది ఆ నిత్యాగ్రహం నుండి ఆ పర్టికులర్ నిత్యాగ్రహం నుండి నిత్యాగ్రహ విశేషం నై ఘోరమైన నిత్యాగ్రహం కాదు నిన్నంతలో చాలా యోగ్యమైన నిత్యాగ్రహం ప్రత్యేకాన్ని చాలా తక్కువ తక్కువ అటువంటి విద్యాగ్రహం నుంచి రక్తకు తప్పించి నారద మహర్షిని కృతార్థం చేయటం కోసం భగవాన్ సమత్కుమారకుమార భగవనుడు ఆయన అంటున్నాడు ఏమని అంటున్నాడంటే ఏకత్ వా అతిగదతి సత్యే నా వాక్యాన్ని సనత్కుమారుడు అన్నారు ఏసత్ వా అతివదతి ఎమహం వచ్చ్యామి నవి అతివాది పరమాటే అంతర్ ముందు దాన్ని నిషేధే తద ప్రాణవిత్ పరమాధ అతివాదిత అతివదనమిది వదిలి అల్టిమేట్ సత్యాన్ని తెలుసుకునే అతివదనం చేసేవాడు కాదు మరి ఎవరండి యథార్థమైన అతివాదిలు ఎవరండి ఏ సహా వీడు వీదండి ఎవరండి ఏ మహంవత్యాలు నేను చెప్తాను నేను చెప్పబోయేవారు వారు పరమార్థమైన అతివాది కానీ ప్రాణతత్వాల్ని తెలుసుకునే అధివదనం చేసేవాడు పరమార్థమైన అతివాది కాదు అయితే ప్రాణతత్వం తెలిసిన వాడు ఏమీ తెలిసిన కాదా అదేదే అలా అంటున్నారు నామా సంతో అనదిక అతి బూపాల దగ్గర అసుకుపోయిన వారికి అంటే అనధిక మరి అతి బాధ్యత ఇప్పుడే నేను మనం చేస్తా నామరూపము దగ్గర సక్క ఉన్నారు ఆచార్యులందరూ కూడా అదే రెడ్డి ఈ రోజు వాళ్ళని నేను అంటాం రాస్తారిక ఈ రోజు ఉన్న వాళ్ళు కూడా అనా లేకపోతే ఉన్నవాళ్ళు హిస్టారికల్ గా అచారీలందరూ కూడా వివిధ నామరూపాల దగ్గర తిక్కుపోయి ఉన్నారు ఆ నామరూపాల దగ్గర ఎందుకు దిక్కుపోయినారో ఆశ కూడా దానికి తోడైంది కాబట్టి ఎగ్జాంపుల్స్ ఇస్తే బాగుండదు అందుకే కొంచెం ఎందుకు ఎక్కేస్తూ ఉంటాయి చిన్నప్పుడు ఎక్కేసుకున్నామంటాం ఆ నామరూపాల దగ్గర టక్ అదే అతిమాద అనుకుంటున్నారే అది కరెక్ట్ కాదు ఆ అతివాదిత్వము నామా నామము రూపము ఇచ్చ వీటివన్నీ ఉన్నాయే వీటి దృష్ట్యా అతివాది కానీ అల్టిమేట్ అతివాది కాదు ప్రాణ విషయం ప్రాణ వికే అల్టిమేట్ అతివాది కాకపోతే ఇంకా నామరూపాల మీద తిపోయిన ఆచార్యుడు వీళ్ళు అతివాదులు అవుతారా అతివాదులు అయినా అవుతారు చిందమన్న దాన్ని చెప్పేవాళ్ళు అవుతారు కానీ అతివాదులు ఎందుకు అవుతారు పది స్టెప్పులు ఉంటే నాలుగో అంతేగాని తొమ్మిది స్టెప్ చెప్పిన వాళ్ళు కాలేదు పది స్టెప్ అసలు పదవ స్టెప్ అన్నది ప్రసక్తే లేదు ఇంకా నేను కుతానం అనే ధ్యాంతిలో ఉన్నవాడికి అల్టిమేట్ స్టెప్ అసలు ప్రశ్న లేదు అని ఆ విధంగా ప్రాణాభివదనము అపేక్షితమే గాని యథార్థము కాదుక్రాంతం తత్వం పరమాత్ సత్యం వేదీవారి భోమవిద్య అనే మాట మొదటిసారిగా ఉంది అవుతుంది సో ఆ హోమ అనే సత్వాన్ని భూమా అంటే సత్ ఖండే భూమా అంటే ఆ పరబ్రహ్మను తెలుసుకుని ఎవరైతే మాట్లాడతారో అది సాత్సిన అతివారిలో ఓం ఓం నమో నమ ఓం నమ్యే ఓం నమాదా ఓం నమేవా ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీకృష్ణ నమ హరి ఓం దశకృష్ణా